పరిశుద్ధుడ పరిశుద్ధుడ కణికరం దేవా దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ నీకు వందనాలు ప్రభా నా దేవా నా తండ్రి నీ కేస్తుతులు స్తోత్రములు తండ్రి నాయన ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు ప్రభావ తండ్రిని కంటి పాప వలె కాచి కాపాడి తండ్రికి దినముకు నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి ఉత్తేజం అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా నీకెంతో స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగ కలుగును గాక హలే తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని స్పుతిస్తారో ప్రభా అక్కడ నేను ఉంటారన్నావు ప్రభా అవును తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభానాయన తండ్రి ఇదిగో ప్రభానాయన తండ్రి పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం మాతో మాట్లాడండి ప్రభా నాయన అలాగే ప్రభా నాయన జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి ప్రభావాయన అలాగే ప్రభా ఎవరైతే ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరూ త్వరగా వచ్చేలాగున మీరే ముందుకు నడిపించండి రాని వాళ్ళకు కూడా ప్రభా మీ యొక్క దీపనలు ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు అనుగ్రహించండి ప్రభ నీ కృపలో కాచి కాపాడుతున్నందుకు మీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి కాబట్టి ప్రభా ఈ ఆరాధన మీకు మహిమకరంగా జరిగించమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకే ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనీవే నలపన నీకే నారదనా పునరుద్దుడనీవే నలాపననికే నారాధనా ఉన్నతమైనా నీ ఉపదేశము నా నిత్య జీవముఖే పుటము వేసే నీరూపము చూడనలు ఉన్నతమైనా నీ ఉపదేశము నా నిత్య జీవముఖే టము వేసితివే నీ రూపము చూడనాలు ఏ సయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో ఏసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్త సంగములో విజయ గీతము మనసర నేను నా విజయముకే ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నాకే నారదన పునరుదానుడనివే నాలపననికే నారదన యుషు ఆశీర్వాదము నీవశ ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీవశమన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలి లిగేను నాలు ఏ సయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినదిన్ ఏ సయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకే ప్రాణత్యాగము చేనరుదానుడనివే నలపన ఆరాదన పునరుదానుడనివే నలపనానికే నరదనం నూతన ఏరుశలెం నాసిను నాకై నిర్మించు చున్నావు నీవు ఈ నిరీక్షణ రగులు చున్నది నాలో నూతన ఏరుశలెం ను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులు చున్న దినాలు ఏ సయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధిం చ నీ ఆధిపత్య अर्हत कल नी प्रसन्न वदनमुनु आराध विजय गीतम मनसार ने पड़ेद ना विजय ప్రాణత్యాగము చేసీవునరుదానుడనివే నలపన నీవే నారదన పునరుదానుడనివే నారదన విజయ గీతము మనస్ నేను పాడేదా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భూవిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆ యుష్ పెంచుము నా సమయమునిం నభ్రతు కుదిన ములూ లెక్కింపనేర్పుము దేవా భువిని వీడుఘడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నాశలు నా కళలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతుని ఏనాడు కూలిపోదును ఎరగకుంటిని నమరణ రోధనా అలకించుము ప్రభో మరల నన్ను నూతనము గచి గురువేయని నభ్రతు కుదినములూ లకింపనేర్పుము దేవా భువిని వీడు గడియ నాకు చూపుము పిలుపు నేను మరచితి నా పరుగులోని నలసి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చేను నా అంత మెటులను భయము పుట్టుచున్నది దేవానను మన్నించుము నా బ్రతుకు మార్చుము యసుని చేతికి ఇక లుంగిపోదును విశేషముగా రూపించుమున శేష జీవితం నవ్రతుకు దినమును లెక్కింప నేర్పు దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నవ్రతుకు మార్చుకుందును సమయముని థ్యాంక్ యూ ప్రైజ్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ అక్క ఈలో ఒక యాత్రలోనే సాగుచుండలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినానుక్రిస్తే సునా తోడనుడు అయినానుక్రిస్తే సునా తోడనుడు ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈలోక యాత్రలోనే సాగుచుండ జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము గోరాందకారుఫానులున్నావి గోరాందకారుఫానులున్నావి అభ్యంతరములు ఎన్న ఉండు అభ్యంతరములు ఎన్న ఉండు యో వారెవరు రక్షించేదెవరు కాయో వారెవరు రక్షించేదెవరు ఈలోకయా యాత్రాలునే సాగుచుండ ఈలో కయాత్రాలునే సాగుచుండ నీవే ఆశ్రయం క్రీస్త ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్త ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువాలేదనడు నీతో ఉన్నాను విడువాలేదనడు నీ ప్రేమ మధురా స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను ఈ లోక యాత్రలోనే ఈ లోక యాత్రలోనే సాగుచుండ తోడై ఉండదవు అంతము వరకు తోడై ఉండేదవు అంతము వరకు నీవు విడువావు అందరు విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతాన బలమును నాకోసెదవు నూతాన బలమును నాకోసెదవు నే స్థిరముగానుండ నీ కోరిక ఇది ఏ నే స్థిరముగానుండ నీ కోరిక ఇది ఏ ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినా అనుక్రిస్తే సునా తోడనుండు అయినా అనుక్రిస్తే సునా తోడనుండు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈ లో యాత్రలోనే సాధు హిలీప్ అండి అందరికి థ్యాంక్ యూ బ్రదర్ సరే వాక్యంకి వెళ్ళిపోదాం డైరెక్ట్ ప్రార్థన చేసి చిన్నగా వాక్యం చేసుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపృడ మహోన్న తగతాండి మహిమస్యోగ దేవ కృపమైన నీకు ఇస్తుతలు సూత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడనారు గొప్ప దైవానికి వందలేసయ్యా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలా అడిగడిగిన ప్రభావ మీ కాస్త మాకు తోడించినారు ఓ ప్రభావ శక్తులు అంతటి మీద ప్రభావ బలం మీద మాకు విజయం అనుగరించారు ఓ ప్రభావ మాకు గొప్ప కార్యం చేసినారు తండ్రి నీకు వందాలేసయ్యా నీకు స్థితులు శ్రోతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం మీకు యుగంలో నీకే కలుగున్నా కాలియా నా ప్రభావ తండ్రి యొక్క మధ్య కార్యశ్వలనైనా ఓ ప్రభావ మీకు సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన మమ్మల్ని బలపచ్చండి మీ హృదయాలు సరి చేయని ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుభతమే కలిగి ప్రతి క్షణం మేము జీవించాలని సహాయపడండి మీలాంటి మనసు హృదయం మాకు అలగించండి ప్రభావ గొప్పదేవ ఈ యొక్క మధ్యకాల శమలనైనా మీకు స్వరం ఎంతోగా మేము సిద్ధంగా ఉన్న ప్రభావ మీరు మాతో మాట్లాడే ప్రభావ మీకు నూతనమైన పరిషత్ వార్త నడిపే మాకు అందరికీ కనిగించండి వాక్యం లేని సత్యం గ్రహించాల మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ ఏ రీతిగా మేము జీవించాలో మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చని ప్రభావ మేము ఉంటుంది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో మేము ఏ రీతిగా పరిచర్యలు ముందుకు పోవాలా ఆ రీతిగానే నడిపించి బలపరిచి మీకు కొరకు శాసన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిషత్ అనే అమల ప్రాతిష్టం తండ్రి అమీన్ రాసిన పత్రిక అమీన్ ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ మనము బలపరచబడితే మనం సమస్తం చేయగలమా ఈ యొక్క అంశం మనము సమస్తం చేయగలమా బలపరచబడటం అంటే ఏంది దేవుడు మనం ఎందుకు బలపరచాలా మనం ఎందుకు బలం పొందుకోవాలా సమస్తం చేయాలంటే మనకు బలం ఎందుకు అవసరం కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ప్రతి క్షణం బలపరచబడాల్సిందే ప్రతి దశలో ప్రతి విధంగా ఏ విధం చేతనైనా మనం బలపరచబడాలా లేకుంటే ఆయన బలపరచ బలపరచబడకపోతే మనం సమస్తం మనం చేయలేము ఎట్టి పరిస్థితుల్లో మనం చేయలేము కాబట్టి పౌలు ఇక్కడ తన సేవా జీవితంలో ఆరంభించినప్పుడు ఆయన ఏ రీతిగా బలపరచబడి ఎన్నో విజయాలు పొందిండు ఎన్నో సంఘాలు స్థాపించండు ఎంతోమందికి శువార్థ ప్రకటించండు ఎన్నో విధాలుగా నానా విధములు గాను నానా సమయంలో అన్నిట్లో పౌలు అనేకులకి శువార్థ ప్రకటించడం మనం చూస్తాం ఆయన పొందిన శ్రమలు కూడా మనం చూస్తాం అని ఏ రీతిగా శ్రమ పొందినవన్నీ కాబట్టి ఎందుకు ఈ విషయం మనకి ప్రభు జ్ఞాపం చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యం ఉంది నన్ను బలపరచ వాణి సమస్తం చేయగలను కాబట్టి సమస్తం చేయగలను అన్నప్పుడు చేయాలా అంటే ఎవరో ఒకరు బలపరిస్తే మనం చేయగలం కదా కాబట్టి ఆయన బలపరచబడ బలపరచకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయలేం నీ సొంత తలంపులు కాదు నీ సొంత జ్ఞానం ఏమైనా కానీ మనం ఏం చేయలేం జీరో కానీ ఆయన బలం మనకు అవసరం అందుకే దావితి రాజు అంటాడు బలము తనదని దేవుడు ఒకసారి నాకు సెలవిస్తే నాకు రెండుసార్లు వినిపించిందన్నాడు కాబట్టి ఆ రీతిగానే మనం వినబడాలంటే ప్రతి క్షణం ఆయన ఆయనే బలవంతుడు ఆయన మన పక్షంగా ఉంటే మన హృదయంలో ఆయన ఉంటే మనం ఎంతో శక్తివంతుడు అన్నట్టు ఒక సృష్టికర్త హృదయంలో ఉంటే నువ్వు ఎంతో బలాజలు అన్నట్టు చూడండి కాబట్టి సౌలు ఎంతో గొప్ప వ్యక్తి పర్షదాత్మ అభిషేకం పొందుకున్నవాడు ఎంతగానో బలం పొందుకున్నవాడు దేవుని శక్తి పొందుకున్నవాడు ప్రవచించిన ఎన్నో యుద్ధాలు గెలిచినవాడు కానీ గోలియా దగ్గరికి వచ్చే వారికి వీకోల్ సౌలు గోలియాత్క వీకోలు అందుకు దేవుడు ఆ రీతిగా రేపిండు కానీ సౌలు ఏం చేసిండు అన్ని లాగా మాట్లాడండు ఎవరైతే యుద్ధం గెలుస్తారో గోలియాతిని గెలిస్తారో వాళ్ళకి నా పెళ్లిని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తుంటాడు అంటే అన్నిలు ఆచారణ అంటాడు అంతా చూడండి ఒక అభిషేకం పొందిన వ్యక్తి దావితో కొట్లాడ గోలియాత్తో కొట్లాడుకున్న ఏదో ఒకరిని పంపిస్తానంటే నువ్వు పొందుకున్న అభిషేకం ఏమైంది నువ్వు పొందుకున్న శక్తి ఏమైపోయింది కాబట్టి సేవా మనం ఉన్నప్పుడు ఒక ఒక దశలో మనం ఈ ఉంటాం కానీ ఆయన బలపరచబడినప్పుడు మనము సమస్తం చేయగలం ఆ ఫేతు ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడే మనం ముందుకు పోగలం బలహీనతలు పడ్డప్పుడు మన ఆయన బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఏ బ ఎవరు ప్రతి ఒక్కరు బలహీనత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది బలహీన పౌలు కూడా బలహీనతలు ఉన్నాయి కానీ వాటన్నిటి నుంచి ఆయన షేదించుకున్నాడు ఆయన శరీరం ఆయన ఎంతగానో ఆయన స్వార్థ ప్రకటించగలినాడు ఎన్నో ఆత్మలు రక్షింపగలినాడు ఇది ప్రయాసం ఇది ఒకసారి విజృంభించి చెప్పి గమనది కానే కాదు ప్రతి దినము ప్రతి క్షణము అనువనువున ఆయన వాక్యంలో నానబడుతూ ఆయన అనుభవాలు ఆయన విధానాలు తెలుసుకొని ఏ రీతిగా వాళ్ళు ముందుకు ప్రకటించండు అలాంటి అనుభవం మనం కూడా పొందుకోవాలా ఆయన దేవుడు ఇంకొక కొత్త అనుభవాలు ఉంటాడు ఎందుకంటే పశుదాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్తం పోతున్నారు తర్వాత సమయాలకందరూ మనం చూసినాం లాస్ట్ టైము కొత్త మనసు నీకు వస్తుందంట మీదకి వస్తే నీ మీదకి కొత్త మనసు వస్తుందంట అంటే కొత్తవి కొత్త సంగతులు దేవుడి నీకు బయలుపరుస్తూ ఉంటాడు అంటే ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు అనేక పర్యాల నుంచి కాబట్టి ఇప్పుడు ఎందుకు సమస్తం చేయగలని చేయాలని చెప్పి చెప్తున్నంటే ఇప్పుడు ఎందుకు చేయాలనేది మనం కొంచెం ముందుకెళ్ళినాక మనం చూస్తాం ఈ మనం ఉన్న కాలము బహుశ్రమల కాలం బహు కఠినమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనము బలపరచబడితేనే సమస్తం చేయగలం కాబట్టి ఎందుకు బలపరచాలా పాత కాలంలో దేవుడు ఎంతోమందిని బలపచ్చింది రాజులను బలపరిచిండు ప్రవక్తను బలపచ్చిండు ఎంతో మందిని కాబట్టి ఈ చివరి కాలంలో మనల్ని కూడా దేవుడు బలపరుస్తున్నాడు నువ్వు సమస్త కార్యాలను చేయాలా సమస్త చేయాలంటే ఎన్నో పనులు దేవుడు మనకి రకరకాల పనులు దేవుడు మనకి వాటి అన్నింటిని మనం ఏం చేయాలా చేయాలని చెప్తుంది వాక్యం చూడండి ఆ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ మనకి తెలుసు అవన్నీ కానీ ఒక సీక్రెట్ ఏంటంటే పౌలు అంటాడు రెండో పత్రిక పైన ఉదయం తొమ్మిదో వచ్చినంలో ఆయనకి ఎన్నో బలహీతలు ఉంటాయి ఎన్నో ఆపదలు ఉంటాయి ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో ప్రత్యక్షతలు దేవుడిగానికి ఇస్తాడు ఎన్నో ఆత్మీయమైన విధానానికి ఇస్తాడు విశేషమైన దర్శనాలు కళలు ఆయనకి ఇస్తూ ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు గర్వించలేదు సేవా జీవితంలో ఈ విషయం మనం ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండాలా చూడండి ఆయన ఎంతగా నేను అధికంగా హెచ్చిపోకున్నట్లు దేవుడు ఒక ముళ్ళు నాలో ఒక ముళ్ళు పెట్టినని చెప్పండి పౌలు అక్కడ ఆ చూడండి ఆయన ఆయనకు జరిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా అధికంగా హెచ్చిపోకున్నట్లు ఎక్కడ గర్వం వస్తుందో ఎక్కడ అహం వస్తుందో అని ప్రతి ఆయన ఏం చేసిండు తన శరీరం ఆయన ఎంతగానో తీర్మానించుకోవడం జీవించండు ప్రభు కొరకు ఆయన సాతాన దూతగా ఆయన ఉంచ ఆయన ఒక ముళ్ళు పెట్టండి దేవుడు అక్కడ కాబట్టి ఆ ముళ్ళు పెట్టండి కాబట్టి ఆయన ఎన్నోసార్లు వేడుకుండు ప్రభు ప్రభుదాన్నించి నాకు విడుదల కలిగించమంటే ప్రభు చెప్పిండు నాకు అవసరం నీకు తీయాల్సిన అవసరం లేదు పౌలు నా కృప నీకు చాలునన్నాడు కాబట్టి ఆయన కృప మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆయన కృప చూడండి ఆయన కృప మన మీద లేకపోతే మనం ఇంతకాలం మనం బ్రతకం ఎందుకు ఆయన అంత ధైర్యంగా చెప్పబడుతున్నాడు ఆయన బలపరచగలిగండి బలపరచబడి కాబట్టి అన్ని కారాలు చేయగలడు వాళ్ళ కాలంలో ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో ఎంతో విస్తరింపజేసినారు పౌలు కానీ ఇంకా ఎంతోమంది దేవులు బిడలు కానీ ఇది చివరి కాలంలో దేవుడు మనల్ని బలపరచలేదంటరా అడుగు అడుగు ఆయన మనం బలపరుస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మనము సమస్త కార్యాలు చేయాలా మనం ఒక్కడ కాదు ఒట్టి సేవ చేస్తే వెళ్ళిపోతే కాదు మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కదా చాలా పనులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మన ప్రభు ఏ రీతిగా జీవించండు వయసు ఏందో జ్ఞానం దేవుని దేవులెందు మనుషులు దయ్యందు ఒక నాలుగు పిల్లర్స్ లాగా చూస్తాం మనం కాబట్టి అవన్నీ నాలుగు మీరు అర్థం చేసుకుంటే ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో దేవుని దయంగా వర్దిలుతూ ఉంటారు ఒక విధంగా మంచిదే కానీ నువ్వు శరీరంలోనూ నువ్వు జ్ఞానంలోను మనుషులు దయలో అన్నిట్లో నువ్వు ఆ జ్ఞానము ఈ రోజు క్రైస్తవ సంఘంలో కొదువైపోయింది అది బోధించే విధానం కూడా లేకుండా వాళ్ళు ఒత్తి ప్రార్థన చేసుకొని పోతున్నారు ఇంకా వేరే విధానాలు బైబుల్ ఇంకా ఏం చెప్తుందో సమస్త కార్యాలు చేయాలా అన్ని చేయాలనేది ఈ రోజు కూడా అర్థం కాదు కాబట్టి క్రైస్తవ అక్కడే ఉండిపోయింది కాబట్టి అది మనం ముందుకు తీసుకోవాలా అది ఆ బాధ్యత ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ ప్రయాసంలో మనం పోతున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఆయన అన్నాడు నా కృపా నీకు చాలుడు అన్నాడు చూడండి రెండో కొరింది పన్నెండు వద్ద తొమ్మిది వచ్చిన అందుకు నా కృపా నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పాను చూడండి ఇప్పుడు నేను అర్థం చేసుకోవాలా నువ్వు ఎప్పుడు బలహీనత బలహీనతగా ఉంటవో అప్పుడు ఆయన శక్తి ఆయన పవర్ రిలీజ్ అవుతా ఉంటుంది ఇది సీక్రెట్ అన్నట్టు ఇది సీక్రెట్ చాలా సీక్రెట్ నేను ఇది ఇది నేను గమనించగలను ఎప్పుడైతే నువ్వు ఆ బలహీనతల నుంచి నువ్వు నువ్వు పోతా ఉంటావో దేవుడు నీకు ఆయన కృప వచ్చి ఆయన ఆ టైంలో నీకు నువ్వు బలపరచబడాలని ఆయన పవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆయన శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది మనం గ్రహించాలా అప్పుడు మనకి ఏమైందంటే ఆ బలహీతలో మనం పడి చిక్కబడిపోతూ ఉంటావు కాబట్టి ఆ టైంలో ఎప్పుడైతే మన టైంలో ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేసుకుంటామో ప్రవా నువ్వు నన్ను బలపరచ ప్రవా అనే ప్రార్థనలు ఉండవు మనకి శ్రమలో వచ్చినప్పుడు అలాంటి ప్రార్థన ఉండదు మనకి కాబట్టి మన అక్కడే చిక్కబడిపోతాం కానీ ఎప్పుడైతే మనము ఆ బలనీత నుంచి దాటుకొని మనం ముందుకు పోతామో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం కానీ ఈ రోజు క్రైస్తవులు అట్లనే చిక్కిపోతూ ఉంటారు మనలో కూడా చాలా మంది అట్లనే చిక్కిపోతూ ఉంటారు మనం చిక్కిపోవద్దు అది తెలిసిన దినం మనం ఏం చేయాలి దాన్ని అధిగమించి ముందుకు పోతూ ఉండాలి ఎందుకంటే ఆయన పత్తి విజయం ఇచ్చేవాడు ఆయన ఆయన రెండు వేల ఈ రోజు వరకు జయిస్తూనే ఉన్నాడు అక్కడ ఉంది ప్రకటన గ్రమంలో ఆయన జయి జయిస్తూ జయిస్తూకు బయలు వెళ్ళిండట ఆయనతో పాటు ఎంతో గొప్ప సేన ఆయన ఆయన వెంబడిస్తుంది తెల్లని గుర్రాల మీద ఆ సేన ఎవరో కాదు దేవుని బిడ్డలే ఆయనతో పాటు ఆయన ఈ రోజు నుంచి ఈ రోజు కూడా ఉన్నాడు కాబట్టి మనము జయించాలా అనే విషయము చూస్తారు ఎందుకంటే ప్రతిదీ జయిస్తేనే నువ్వు సమస్త కార్యాలు చేయగలవు ఏందా సమస్త కార్యాలు ఏందా సమస్త కార్యాలు మనం చూస్తాం ఏందనేది అయితే బలపరచబడటం అంటే ప్రతి క్షణము నువ్వు ఆయన బలం పొందుకోవాలంటే ఆయన పశుదాత్మ శక్తి పొందుకోవాలి ఆయన వాక్యంలో మనం బలపడాలా ఆత్మ వలైన ఖడ్గం దేవుడి వాక్యమని అభిషేకం తర్వాత వాక్యమని ఆత్మ వలైన ఖడ్గం పశుదాత్మ అభిషేకం నీకుండాలా తర్వాత దేవుని వాక్యమైన ఖడ్గం ధరించుకోవాలి ఎందుకంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు కదా ప్రతి క్షణం మన యుద్ధంలో కాబట్టి యుద్ధంలో ఉన్నవాడు ప్రతి క్షణము వాళ్ళ స్టామినా పోతా ఉంటది కాబట్టి తర్వాత మళ్ళా వాళ్ళ శక్తి పొందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రీతిగానే మనం మనం పోరాడుతుంది దుష్ట శక్తితోనే పోరాడుతున్నాం కాబట్టి మనకి ఎంతో శక్తి అవసరం అన్నట్టు మనం చూస్తారు ఎందుకంటే దేవుడు మనకు మనకు మన కీర్తన మనం చూస్తాం ఆయన మన ఎడల అనుగరించిన తలంపులు బహు విస్తారములు అవి లెక్కకు మించి ఉన్నాయంట కాబట్టి ఆ లెక్కకు మించిన తలంపులు ఏందో మనం తెలుసుకోవాలి కదా అంటే ఆయన ప్రణాళిక బైబిల్ వాక్యంలో రాస్తుంది యోహన్ భక్తులు ఉంటాడు ఇంకా ఆయన చేసిన కార్యాలు అని అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఉంటాడు అది రాస్తే భూలోకం కూడా సరిపోతున్నాడు మరి అవి అవి కొన్నిటి అట్లనే ఆగిపోయినాయి రాకుండా మరి అవి దేవుడు మనకు ఈ శివరి కాలంలో రిలీజ్ చేస్తున్నాడు అందుకే మనం విశేషంగా మనకు దేవుడు ఆ వాక్యాలు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి మనకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే మనం ఇతర సంఘాల్లో కూడా వాటిని జాగ్రత్తగా మనం ప్రకటించాలా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రకటించాలా కాబట్టి ఆ ప్రయాసాలు పోతున్నప్పుడు నువ్వు బలహీన ఉంటావు కానీ ఆ బలహీనతలో కూడా ఆయన శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది క్రీస్తు శక్తి నా నిమిత్తము లేక కప్పు నిమిత్తము విశేషంగా నా బలహీత ఎందు నేను బహు సంతోషంగా అతిశేయపడుదును అంటే ఎవరన్నా బలహీతల్లో సంతోషిస్తారా నువ్వు బలహీనలో శ్రమలో సంతోషిస్తారా శ్రమల బొంతున్నా కానీ ఉంటారు కానీ ఆ శ్రమంలో కూడా ఆయన అధికంగా సంతోషిస్తారు ఎందుకంటే ఆయన తెలుసుకున్న సీక్రెట్ ప్రతి బలహీతలో కూడా ప్రభు నాకు బలం అనుగ్రస్తారు అనే కాబట్టి నేను షేదించుకొని ముందు పోగలను అని ఆయన ఆయన గ్రహించగలిగినాడు కాబట్టి వాటిలో కూడా ఆయన ఆనందిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఆనందించాలా ఎందుకంటే ఆ రీతిగా మనం పోకపోతే ఆ రీతిగా శాక్రిఫైస్ చేసుకొని మనం ముందుకు పోపోతే ఆయన కొరకు సమస్త కార్యాలు మనం చేయలేం పౌలంటుడు ఉప్పు క్రీస్తులందు ఉపదేశకులు పది మంది ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంట పది మంది పది మంది ఉపదేశాలు అంటే లాభం లక్ష మంది బోధించవాలంటే ఏం లాభం తండ్రి లాగా తండ్రి లాంటి లేదు కదా చెప్పిపోతున్నారే కానీ తండ్రి గుణగానం ఎక్కడుంది చెప్పిపోయేవాడు వాడు వింటున్నా లేదా ఎంతసేపు చెప్పిన వాడు వింటున్నా లేదా అనేది గ్రహించుకోవాలి కదా కానీ చెప్పేసి వెళ్ళిపోతున్నారు మనుషులు ఈ లోకంలో కానీ తండ్రి లాగుండి నడిపించే వాళ్ళు తక్కువ కాబట్టి ఆ స్థానము తండ్రి గుణగానం అంటే ఏంటంటే పిల్లల్ని మంచి మార్గంలో నడిపించటం గొర్రెల కాపరి గుణగానం ఏంది గొర్రెలు మంచిగా మంచి త్రోవలో నడిపించటం కాబట్టి మంచి త్రోవలో నడిపియాలంటే మరి మనం ఎంతగా పర్ఫెక్ట్ గా తయారు కావాలా మనం ఎంత బలవంతులుగా తయారు కావాలా కాబట్టి ఎన్నో ఆటంకాలు పౌలు కూడా తవ్వాలి సేవా జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో చేసాడు కానీ ప్రతి దాంట్లో నుంచి ఆయన విజయం పొందినడైనా ఆయన సీక్రెట్ ఆయన గురించి ధ్యానిస్తే ఆయన ఆయన అనుభవాలు మనం చూస్తే అపూర్షల కార్యాలయం మనం చూస్తాం ఎన్నో అనుభవాలు ఫిలిపీస్ సంఘం మొదటి సంఘం అక్కడ చూస్తాం దేశంలోకి రాసినాం చూడండి ఎప్పుడైతే మనం ఆ ప్రయాసాలు మనం పోతామో అప్పుడే మనం విజయం పొందుకుంటూ కదా కాబట్టి అక్కడ ఉంది రాసుడు చూడండి పదో వచనంలో నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడును కాబట్టి మనం మనం చేయగలమా మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతుడు అంట అయితే రివర్స్ లాగా ఉంది కదా రివర్స్ రివర్స్ ఫామ్ లో వెళ్ళిపోతుంది అది చూడండి ఎప్పుడైతే నేను నేను బలహీనంగా ఉంటానో నేను వీక్ గా ఉంటాను అప్పుడు నేను బలవంతులని మనం మనం అనుకోగలం అట్లా నాకే బలం లేదు నేను నాకు శక్తి లేదు నేను లేవలేకపోతున్నా నేను నడవలేకపోతున్నాను మన బాధపడతా ఉంటావు ఫిజికల్ గా అర్థం చేసుకుంటే ఇది స్పిరిచువల్ గా అర్థం చేసుకుంది ఇది శరీరానికి సంబంధించిన కాదు ఆత్మకు సంబంధించింది అందుకే మనం నీ ఆత్మ అని శరీరం మూడు ఆయనకి సమర్పించుకుంటేనే వాటి అని మూడు ఏకీభవిస్తేనే నువ్వు అప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆయన కొరకు నిలబడగలవు ఒకటి ఏకీ భవించకపోయినా కానీ అది నువ్వు వలనలో పడిపోతూ ఉంటాయి అందుకు పౌవులు అంతగా నల్లగొట్టబడిన ఆయన ఆయన ప్రాణాన్ని ఆత్మని మూటిని ఆయన సమర్పించుకోండి సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవడం ఆయన ఆత్మకు సమర్పించుకున్నాడు ఆయన ఆత్మతో మనం కలిస్తేనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఇంటారు వారి మధ్య ఉంటున్నారు కాబట్టి తన ఆత్మీ సత్యం ఏంటంటే ఈ మూడు ఏకీకస్తేనే నువ్వు ఆయన శరీరంలాగా తయారగలవు ఆయన మందిరంలాగా తయారు అప్పుడు ఆయన నీళ్ళు ఉండగలడు లేకుంటే నీ ఆత్మకు దిక్కుబోయి నీ శరీరం ఒక దిక్కబోయి నీ ప్రాణ ఒక దిక్కడపోతే నీ మనసు స్థిమతి ఉండదు అన్నట్టు అన్ని పోతా ఉంటాయి నీ మైండ్ ఎక్కడ ఉంటది నీకు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమైందంటే ఆయన వాక్యం నీ హృదయంలో రాదు అప్పుడు ఆయనలో ఉంది నీ స్థిర మనిషి ఉండదు అందుకు మన ఈ మూడుకి రక్షణ అవసరం నీ ఆత్మకి రక్షణ కావాలా నీ ప్రాణానికి నీ శరీరానికి కూడా రక్షణ కావాలా ఈ మూడు కలిస్తేనే మనిషి కాబట్టి త్రిత్మ అంటారు కదా మూడు కాబట్టి ఈ మూడు కలిస్తేనే మనిషి కాబట్టి మనము అవన్నీ ఏవో పత్రికలో రాస్తుంటాయి తర్వాత మనకి అవకాశం ఉంటే చూద్దాం కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతును అంటున్నాను అక్కడ క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన ఇబ్బంది బలహీనతలోను నిందల్లోను ఇబ్బందులోను హింసలలోను ఉపద్రవంలోను అన్నిట్లో నీ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ సేవక సేవా జీవితంలో ఉంటాయి అని అక్కడ వాళ్ళ కాలంలో ఈ కాలంలో బహు విశేషంగా జరుగుతాయి కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు సమస్త కార్యాలు చేయాలంటే నీకు బలం అవసరం నువ్వు ఆయన బలం నువ్వు పొందుకుంటేనే నువ్వు లోకంలో ఏదైనా జయించగలవు నీ సొంత తలంపులతోని సొంత జ్ఞానంతో మనం ఏం చేయలేం కాబట్టి ఈ ఈ రీతిలో నువ్వు అర్థం చేసుకోను నువ్వు ఎప్పుడు బలగీతంలో ఎన్ని శ్రమలు నీకు వచ్చినా కానీ ఆయన నిమిత్తం ఈ లోకామైన శ్రమల గురించి మాట్లాడుతుంది బైబుల్ ఆయన కొరకు నువ్వు శ్రమం అనిపించాలి ఈ లోకామైన శ్రమంలో అనిపిస్తే అది పనికిరని అన్నట్టు ఆయనకు మహిమ రాదు ఆయన గురించి శ్రమంలో నువ్వు సేవలో ఆయన కొరకు ఆయన నీతి కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు హింసింబడతవో నీ ఉద్యోగ స్థలంలో కానీ నీతిగా న్యాయంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడు దాని నిమిత్తం హింసింపబడినా కానీ అప్పుడు నీకు మహిమ ఉంటుంది ఆయన ఆయన ఆయన మహిమ నీ మీద ఉంటుంది చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ ఇటన్నిట్లో నేను బలవంతును అని చెప్పి నువ్వు అటు తీర్మానించుకొని సంతోషించి ముందుకు పోతేనే ఆయన కొరకు ఈ లోకంలో నిలబడగలవు సమస్య కలెక్ట్ చేయగలవు ఈరోజు ఎందుకు మనుషులు సేవకులు పడిపోతున్నారంటే మనసు స్థిరంగా ఉండదు కదా గంభీరంగా వాక్యం చెప్తారు కానీ వాళ్ళు ఆ వాక్యం ప్రకారంగా జీవించారు చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది స్టేజ్ మీద చెప్తూ ఉంటారు గంభీరంగా మన చర్చస్లో చాలా చర్చస్లో చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆత్మీయస్థితి ఎంత భయంకరంగా ఉంటది బాలాజీ నగర ప్రాంతంలో మేము చూస్తాం గంభీరంగా వాక్యం చెప్తారు కానీ వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని చూస్తే వాళ్ళు ఇళ్ళకు చూస్తే ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు ఏం లాభం చూడండి దానివల్ల ఏమైతే వేచదారనే కదా అదంతా కాబట్టి ఆ రీతి మనం ఉండొద్దు కాబట్టి మనకి మన ప్రభు చెప్తుండో ప్రతి దాంట్లో దేవుడు మనకు బలం ఇస్తూ ఉంటాడు కాబట్టి చూడండి ఇప్పుడు మనం బలం పొందుకొని సమస్త కార్యాలు చేయాలంటే ఏందన్నప్పుడు ఎన్నో ఉన్నాయి కదా అక్కడ చూడండి మీరు ఎపిస్ రాసిన పత్రిక మూడు పద్దెనిమిదిలో మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ ప్రేమ ఎందు వేరు పారి చూడండి ఆయన ఆయన దేవు మీరు ఎట్లా ఉండాలంట ఆయన ఎదుట మనం సంపూర్ణగా ఉండాలంట సంపూర్ణత కలిగి ఉండాలంట అంటే సంపూర్ణంగా ఎప్పుడైతే మనం ఒక రోజు అవుతామా ఈ రోజు మనం ఈ రోజే మనం సంపూర్ణం అవుతామా ప్రతి దినం మనం సంపూర్ణ ఒకటకు పౌలు ప్రతి దశలు సంపూర్ణం కావాలా ఆత్మీయ జీవితంలో సంపూర్ణం కావాలా సామాన్య జీవితంలో నీ నీ సమస్త ప్రవర్తన అన్నింటిలో సంపూర్ణంగా నువ్వు కావాలా చూడండి అట్లా సంపూర్ణంగా అయ్యి ఏం దేవుని ప్రేమ ఏందో అంటే వేరు వేరు ఉంటే కదా చెట్టు నిలుస్తుంది అట్లీని ఆయన ప్రేమ ఉంటే నువ్వు నిలబడతావు చూడండి తర్వాత స్థిరపడాలా అంట్లో ఆయన ప్రేమలో సంపూర్ణంగా మన స్థిరపడాలంట ఏసు ప్రభుత్వించిన కల్వరి ప్రేమ ఆ ప్రేమలో మనం సంపూర్ణంగా నిండి మునగాలంట మనం తర్వాత సమస్త పరిస్థితుల్లో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు లోతు ఎత్తు ఎంతో గ్రహించటకు నువ్వు గ్రహించాలి కదా సమస్త పరిస్థితుల్లో కూడా ఏం దాని వెడల్పు దాని పొడుగు దాని లోతు దాని ఎత్తు ఎంతో గ్రహించుకోవాలా అంటే ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనిషి ఆత్మీయ ఎంత కొలతకు సంబంధించిన కదా ప్రతి కొలతలో కూడా మనం ఫర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నాడు అవన్నీ మనం తెలుసుకోవాలా ప్రభుని సంపూర్ణంగా తెలుసుకోవాలా ఇంకా మనం తెలుసుకోలే నేనైతే తెలుసుకోలే కొంచెం ఒక పాయింట్ మనం తెలుసుకున్నానేమో నేను ఇంకా నేను తెలుసుకోవాలా చాలా విషయాలు తెలుసుకోవాలా నాకు ఆశ ఉంది దాన్ని పొడుగు దాన్ని లోతు వాక్యంలో చూసినప్పుడు అన్ని విధాలుగా అన్ని కోణాలుగా మనం పరిశీలించాలా ఆ లోతుకు మనం వెళ్ళిపోవాలా ఆ డీప్లోకి మనం వెళ్ళిపోయినప్పుడే మనం సంపూర్ణంగా ప్రభుని మనం గ్రహించుకోగలం ఆయనలో మనం పరిపూర్ణంగా మనం తయారవగలం అప్పుడే మనం పరిపూర్ణంగా తయారవుతాం మన వాక్యం చెప్పినట్టు పోయంత మాత్రం పరిపూర్ణం కావు ను ఆ లోతులోకి దాని అనుభవంలోకి నువ్వు పోతేనే సంపూర్ణంగా నువ్వు తయారవుతావు ఇతరులు కూడా మనం తయారు చేయగలం చూడండి తర్వాత జ్ఞానంకు క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి కావాలని ప్రార్థిస్తుంటే చూడండి జ్ఞానం క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలంటే తగిన శక్తి కావాలని ప్రార్థిస్తుంటే ఎవరు లేరు అక్కడ ఫిలిపిస్ సంఘంలో లేరు అక్కడ ఆయన ప్రార్థన చేస్తాను తగిన శక్తి కావాలా దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకునే శక్తి కావాలా అప్పుడే నువ్వు సమస్త కార్యాలు చేయగలవు చూడండి ఆయన తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం తగిన శక్తి వారు కావాలా కాబట్టి సమస్తం ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలా ఎహోగా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమడు అంటే ఆయన రుచి మనం చూడాలి ఇంకా వాసన చూసిపోతున్నాం అంతే ఎంత బాగుంది వాక్యం అని కానీ నువ్వు రుచి చూడాలా వాసన ఎంత మంచిగా ఉంటే రుచి ఇంకా తింటే ఇంకెంత బాగుంటుంది ఆ లెవెల్కి మనం ఎదగాలన్నట్టు అంత లోతుగా దేవుని వాక్యంలో మనకి సంపూర్ణంగా మనం పోవాలంట చూడండి ఆ రీతిగా పోతేనే ఆయన కొరకు మనం ఆయన తెలుసుకొని సంపూర్ణంగా క్రీస్తు ప్రకటిస్తాం స్పష్టంగా తెలుసుకొని ప్రకటించాలి ప్రభుని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఇంకా ఆత్మీయ లోతులకు నువ్వు పోవాలని అర్థం కదా కానీ మన పైపైనే మనం ప్రకటిస్తున్నాం కానీ దాన్ని లోతుకి వెళ్తలేం కాబట్టి మనం ఆ రీతిగా ఇక్కడి నుంచి మన సేవా జీవితం మన ఆత్మీయ జీతం ఆ రీతిగా పోతేనే ఎన్నడూ ఎవరు ప్రకటించిన రీతిగా కని విని రీతిగా ఆయన సత్యము బయలుపరచబడుతున్నప్పుడు అనేకులు చూసి ఆ బోధ విని అనేకులు ప్రభుని స్వీకరిస్తారు ఇది సత్యం ఈ లోకమంతా ముసలమ్మ ముచ్చట్లు చెప్పిందే చెప్పి చెప్పి ఆ రీతిగానే చెప్తున్నారు కానీ దేవుడు మనకు ఆ రీతి ఉండొద్దు అనే విషయం ఇక్కడ చెప్తుంటే ఆ లోతులకు మనం పోవాలా వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ వాక్యం కానీ దాన్ని సత్యం ఏంది దాని ఆత్మీయమైన విధానం ఏంది ఏ రీతిగా అర్థం చేసుకోవాలా అనేది మనం దాని ఇంకొంతకు ముందుకు తీసుకోవాలా అవే మనకు అపగించి సమస్త కార్యాలంటే ఎన్నో విషయాలు సంఘాలను స్థిరపరచాలా శిష్యులుగా చేయాలా దేవుని దేవుని పేరట ఎన్నో మంచి కార్యాలు చేయాలా ఎన్నో చేయాలా మనం ఆయన బల కాబట్టి నువ్వు ఆయన బలం నువ్వు పొందుకుంటేనే నువ్వు నిలబడగలవు ప్రభుకు చూడండి తగిన శక్తి ఆయన ప్రార్థిస్తున్నానంట ఎందుకంటే నువ్వు ఈ ప్రయాసంలో నువ్వు పోతున్నప్పుడు నీకు ఎన్నో అడగడుగున దుష్టు నీకు ఆటంకపరుస్తుంది నేను అటాక్ చేస్తుంటాడు వాడు చూడండి ఎన్ని శ్రమ ఇచ్చినా సైత చేసిందా లేదా పౌల్ని ఎంతోసార్లు సంపాదన చేసిండు యూదులు ఎంత భయంకర చేసింది కానీ పత్తి దాంట్లో దేవుడు తప్పించిండి ఆయనలో ప్రభుల శ్రమ అనిపించిండు కాబట్టి మన సేవలో పోతున్న మనకి ఎన్నో శ్రమలు వస్తూ అవన్నీ వెన తగిన కావు అవి శ్రమలే నా దృష్టిలో ఆయన పొందినంతగా శ్రమ మనం ఎప్పుడు కూడా పొందలే ఒక పాయింట్ వన్ కూడా మనం పొందలే కాబట్టి పత్తి దాంట్లో మనం ఆనందించాలా కాబట్టి ఎందుకంటే నువ్వు ఆయన బలపరుస్తున్నా నేను ఈ రోజు వరకు నువ్వు నిలబడ్డం ఆయన నేను బలపరిచిండు కానీ నువ్వు సమస్త కార్యాలు నువ్వు చేయాలా సమస్త విధమైన జ్ఞానము క్రీస్తు మరమై ఉన్న మనం బోధించాలా అది మరుగు మరుగు చేయబడిన జ్ఞానం అది ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో వాళ్ళకైతే బయలుపరచబడతారు అది మనం మనుషులకు ప్రకటించాలా మనుషులు ఈ లోకపేద విధంగా కొంతవరకే వాళ్ళు బోధిస్తున్నారు కానీ రక్షణ సందేశమే బోధిస్తున్నారు ఇప్పుడు అది కూడా లేదు బోధ మరి విజృంభించిపోయింది కానీ రక్షణ స్వార్థ రక్షణ అనుభవం ఉండాలా అనే ఇప్పుడు కాబట్టి ఈ చివరి కాలంలో ఉన్న మనము వాటన్నిటినీ వాళ్ళని దేవుని రాజ్యంలో స్థితిలుగా ఉండాలంటే వాళ్ళు సంపూర్ణంగా ప్రభుత్వ నిలబెట్టాలంటే మనం మటుకు ఎంతో ప్రయాస తప్పదు ఎంతో ప్రయాసం ఎంతో పోరాటం కూడా చేయాలా పౌలు అక్కడ కొలిసలాసిన పత్రికలో ప్రతి మనుషుని క్రీస్తు ఎందుట సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము ఎంతగానో ప్రయాస పడుతూ పోరాడుతూనే పౌలు కాబట్టి అందరినీ సంపూర్ణంగా మనం తయారు మనం ఆ ఏ రీతికి వాళ్ళు తయారవుతారు ఆయన సత్యం బయలుపరచబడినప్పుడు వాళ్ళు తయారైతే ఉంటారు నేను ప్రభువు నమ్ముకున్నా దేవుడు నమ్ముకున్నా నేను వారం వారం చర్చికి పోతున్నా అన్ని దర్శనం భావిస్తున్నా కానుకలు ఇస్తున్నా అన్ని చెప్తారు అది అది విధానం కానీ అక్కడి నుంచి ఇంకా ముందుకు మనం తీసుకోవాలి ఈరోజు సంఘం అక్కడే ఆగిపోయింది రక్షణ అనుభవం కూడా ఆగిపోయింది కానీ నెక్స్ట్ లెవెల్ కు వాళ్ళు పోతలేదు అది ఆ భారాన్ని ఆ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చిండు ఆ విధానం ఆ విధానాలు ఆత్మీయమైన చిహ్నాలు ఆత్మీయ జీతం ఏ రీతి ఉండాలి దేవుడు మనకు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ముందు తీసుకొని వాళ్ళు అక్కడే ఉండిపోయినారు ఇదే మాకు ఇదే సాలు అని చెప్పి అనుకున్నారు నాకు ఉంది విశ్వాసం ఉంది రక్షణ ఉంది అంది ఉంది సాలు అనుకుని అక్కడ ఉండిపోతున్నారు కానీ నీ ప్రయాణము ముందుకు వెళ్ళిపోవాలా నువ్వు ఒక యాత్రికు ఈ లోకంలో ఒక యాత్రికులాగా ఈ లోకానికి వచ్చినావు నీ ప్రయాణం కొనసాగించాలా దేవుడు ఎందుకు ఈ లోకంలో నేను పెట్టిండంటే ఒక పని కొరకు చూడండి ఈ లోకంలో మనకు అన్ని ఉద్యోగాలు అన్ని దేవుడు మనకు అన్ని ఇచ్చాడు ఎంత ఉన్నత స్థితిలో ఇచ్చిండు ఎందుకంటే నువ్వు ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి ఎందుకు ఎందుకు బతకాలా ఆయన కొరకు బ్రతకాలి కాబట్టి నీకు అవసరం ఇవి చేసుకుంటూ ఆయన పని చేస్తూ అది సంపూర్ణ చేసినప్పుడు నీ కాల ముగిస్తే నువ్వు నీ వంతులో ఉంటావు అది మన ప్రయాసం క్రైస్తవ జీవితము ప్రయాసం దానికి సంబంధించింది కానీ ఈ రోజు ఎక్కడున్నది సంఘాలు చెప్తున్నారా నువ్వు నమ్ముకో సాలమ్మ అంటే ఎన్ని సంవత్సరాలైన భాషం పొందంటే నేను పొంది ఆరు ఏడు సంవత్సరాలు అవుతుందా అని చెప్పంటే పరశురాత్మ పొందుకున్నామంటే పరశురాత్మన పశుదాత్మ అంటే ఏందని అడుగుతున్నారు చాలా మంది ఊళ్ళలో పోతే తెలియదు పరశురాత్మ తెలియదు కృపవరణ తెలియదు ప్రార్థనలా చేయ తెలియదు మరి ఇవన్నీ తెలియకుండానే ఈ రోజు సంఘము ఆరితికుంటే మరి మనం ఏం చేస్తున్నాం సత్యం తెలిసిన మనము ఆ సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలా అనే విషయము ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రకటించడమే కాదు ఎన్నో భారాలు దేవుడు మనకిచ్చాడు అనాథ పిల్లలను ఆశ్రయించాలా ఇంకా ఎన్నో విధానాలు దేవుని పేరట మంచి కార్యాలు చేయాలా మంచి మంచి క్రియలు ఆయన ఎందుకు కనపరచాలా ఎన్ని చేయాలా శిష్యులుగా చేయాలా సంఘాలని స్థాపించాలా అక్కడ అనేకులు నిలబెట్టాలా ఇంకా ముందుకు పోతూనే ఉండాలా ఇది మనకు మనకు అనుగ్రించిన భారం ఈ భారము పౌలు ఈ దినదినం నాకు కలుగుతుందంటాడు ఇదిగాక సంఘంలోకి వచ్చిన భారం కూడా కలుగుతుందంటాడు కాబట్టి ఈ ఈ చెప్పిపోయేదైనా ఈ లోకంలో సంఘాలు గురించిన భారము గొర్రెల గురించిన భారము ఈ లోకంలో ఎక్కడుంది ఆదివారం వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు పాస్టర్ తర్వాత వాళ్ళు వినేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు సోమవారం నుంచి మళ్ళీ యథావిధిగా జీవితం ఉంది మళ్ళీ ఆదివారం వస్తారు కానీ ఆ రీతిగా కొన్ని సమస్యల నుంచి నుంచి ఆ రీతి కానీ అందుకు క్రైస్తవ సంఘం విస్తరిస్తలేదు ఇప్పుడు అది విస్తరించాలంటే మనం చేయాలా ఆ విధానాలు మనం ప్రబోధించాలా వాళ్ళని చిన్నపిల్లల నుంచి పాలుదాగే దశ నుంచి క్రమేణా క్రమేణా క్రమేణ వాళ్ళని మాంసం తినే స్థాయికి మనం ఎదిగింపజేయాలంటే అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా ఆల్రెడీ వాళ్ళు ఆ బోధలో మత్తులో పడిపోయి అది వేరులాగా పాక్కుపోయింది వాళ్ళ హృదయంలో కానీ అది దాని వేరులతో సహా పెళ్లికి పెకిలించాలంటే అంత ఈజీనా చిన్న మొక్క చిన్నగున్నప్పుడు అది పీకేస్తే ఉట్టుగానే వెళ్ళిపోతుంది అది పెద్దగా అయినప్పుడు దాన్ని పీక్తే వస్తుందా రాదు దాని కొట్టాలి వస్తుంది గొడ్డలతో నరకాలు తెస్తుంది మళ్ళీ తొవ్వాల్సిన వేరు తీయాలంటే అంత ఈజీ పని కాదు ఈ రోజు మతపరమైన జీతం ఆ రీతిగానే అబద్ధ బోధలో అది మత్తుగా ఉండి నిద్రపోతుంది కాబట్టి అది వేర్లతో సహా అది పెకిలింపబడాలంటే నువ్వు దానికి సమర్థుడు అందుకు నీకు బలం అవసరం ఆ బలం నువ్వు పొందుకు అంటే సమస్త విధమైన జ్ఞానం అంటే అన్ని విధాల జ్ఞానం మనకు అవసరం ఒక ఆత్మీయ జీవితంలో కాదు వాళ్ళ ఏ రీతిగా రక్షణ లేని వారికి ఏ రీతిగా చెప్తే వాళ్ళు ప్రభులకు కాబట్టి ప్రతి దాంట్లో మనకు సొల్యూషన్ లాగా ఉండాలా మనమే సొల్యూషన్ లాగా ఉండాలా మనమే సమస్యలాగా ఉండకూడదు కాబట్టి ఆ రీతిగా ప్రభు మనం నడిపిస్తాడు కాబట్టి అందుకే మీరు అపవాది ఎదురు తంత్రములు ఎదురుస్తకు సర్వ దేవుడిచ్చి సర్వాజ కవచం ధరించుకోవాలి కాబట్టి ప్రతి క్షణము నీ ప్రవే నీకు నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు బలవంతులుగా తయారవుతావు అప్పుడు నువ్వు సమస్తం చేయగల సైతం శక్తుల మీద బంధకాలను వాళ్ళందరినీ వాళ్ళ నుంచి విడిపించగలవు కాబట్టి ఆ రీతిగా మనం నడుచుకోవాలా తర్వాత ఆయన తగినట్లుగా మనం నడుచుకోవాలా ఆనందం ఎప్పుడు సంతోషంగా ఉండాలా పూర్ణమైన పట్టుదల ఉండాలా ఓర్పు ఉండాలా దీర్ఘశాంతం ఉండాలా అన్నింటిలో మనం సంపూర్ణంగా మనం బలపరచబడాలా అన్నిట్లో మనం బలపరచబడితేనే ఆయన కొరకు మనం నిలబడగలం కాబట్టి ఆ రీతిగా మనం పోతున్నప్పుడు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రయాసంలో మనం ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు మనకి అడుగడుగున ఎన్నో అనుభవాలు దేవుడు ఇస్తూ ఉంటాడు ఈ రోజు అబద్ధ బోధలో మనుషులు సంఘం ఎత్తబట్టనిస్తా ఆ బోధలో ఎంతో ఉన్నారు విగ్రహార్థంతో ఉన్నారు నాశనకరమైన హే వస్తువు మనుషులు తెచ్చిపెట్టుకున్నారు హృదయాల్లో సంఘాలని చెప్పుకో దేవుని మందిరం చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లెక్క సరే అది మందిరం చెప్పుకుంటే ఆ మందిరాల్లో ఈ రోజు ఏముంది విగ్రహార్థం లేదా చూడండి తర్వాత అసలైన మందిరం ఆత్మీయమైన మందిరం ఎక్కడిని స్టార్ట్ అయిన విగ్రహం నీ హృదయం స్టార్ట్ అయింది చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు నీకు కనిపించినప్పుడు నువ్వేం చేస్తూ మనం ఏం చేయగలం ఆ రీతిగా నిలబడ్డప్పుడు అహాబు ఆహాబు కాలంలో అహాబు రాజు ఇస్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పుడు మంచి రాజే ఫస్ట్ తర్వాత తన భార్య యజబేలు విగ్రహాన్ని తీసుకొచ్చింది బయలు దేవతను పూజించడానికి ఆ దేశమంతా ఆయన యాపింప చేసినాడు బయలు దేవతకి బలిపీఠాలు కట్టిండు ఆ గుళ్ళు కట్టిండు ఏమేమి చేసి దేవుని ప్రజల్ని తప్పుదోవం భార్య మాట విని చూడండి ఈ రోజు ఆత్మీయ దశ అర్థం చేసి ఆ స్త్రీ ఒక విధంగా సంఘానికి సాధిస్తూ చిన్న పరంగా అర్థం చేసుకుంటే ఈ రోజు సంఘము ఒక విగ్రహార్థన విగ్రహార్ధన విస్తరింపజేసిందా లేదా ప్రతి సంఘంలో విగ్రహార్ధన ఉందా లేదా ఈరోజు మరి ఆ విగ్రహహార్ధన నువ్వు సహా నువ్వు పెకిలించాలంటే నువ్వు ఎంత ఎంత సమర్థవంతమైన నీకు శక్తి కావాలా అలాంటి ధైర్యము సహవాసం అలాంటి విధానము నీకుందా ఆ రీతిగా మనం ధైర్యంగా చెప్పగలమా మనుషులకి చూడండి అందుకు మనము బలపరచబడాలా ప్రతి క్షణం ఆయన బలం మనం పొందుకుంటేనే ఎందుకంటే మనం బలహీనం అయిపోతూ ఉంటాం మన యుద్ధం చేసేవాడు ప్రతి క్షణం చేస్తూ ఉంటాడు ఏమవుతుంది వాళ్ళ బలం తగ్గిపోతూ ఉంటుంది నువ్వు కష్టపడి బాగా పనిచేస్తే ఏమవుతుంది నీకు ఆకలి అయితే ఉంటుంది అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆయన శక్తిని పొందుకొని యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు ఒక దశలో బలహీనమైపోతూ ఉంటే అప్పుడు ఆయన పవర్ రిలీజ్ అవుతా ఉంటుంది ఆ బలహీన అప్పుడే నువ్వు ఆయన కొరకు నిలబడితే ఆయన శక్తి నువ్వు పరిపొని చేస్తే నేను ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఒక వాక్యం చూస్తాం మనం మొదటి రాజుల గంధంలో నుంచి ఒక వాక్యం చూస్తున్నాం మొదటి రాజుల గంధము పదిహేడు అద్యం ఏలియా గురించి ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి రాజులు పదిహేడు అర్థం ఒకటో వచ్చినంలో అంతట గిలాదు కాపరస్తుల సంబంధిను తిజ్వీయుడైన ఏలియా ఆహాబున వద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ ఇస్రాయల్ దోడని యుహోవ జీవం తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచేను వర్షమేనూ పడదని ప్రకటించాను చూడండి ఇస్రాయల్ దేశంలోని ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఎంతో ఉన్నారు ఎంతో మంది దేవుడు ఉన్నారు కానీ ఈ రాజు ఆ లోకమంతా ఆ దేశమంతా విగ్రహాలంతా నిండిపోతే అందుకు వాళ్ళు దేవుడు అక్కడ ఏలియన్ పంపించింది అక్కడ నువ్వు చేసేది కరెక్ట్ పని కాదు నువ్వు చేసేది తప్పు పని ఆహావి ఎన్నో తప్పులు చేసిండు ఎన్నో చేసిండు కానీ దేవుడు ఆ టైంలో ఏలియన్ ఏలియన్ నడిపించింది అక్కడ ఏలియ అక్కడ నడిపించినప్పుడు ఆ లోకమంతా విగ్రహాలతో ఉంటే వాళ్ళంతా బయలుని పూజిస్తున్నారు విగ్రహం తెచ్చుకొని విజృంభించింది విగ్రహార్థన అక్కడంతా అప్పుడు ఏలియ పోయి అక్కడ ఈ సంవత్సరం ఒక వాన కూడా పడదు ఒక మంచు పడదు వాన కూడా పడదని ఆయన ప్రవచించింది అక్కడ చూడండి ఎందుకు దేవుడు ఆరితునుడు వాళ్ళు బయలు దేవతను పూజిస్తే వాళ్ళ బయలుదేవత వాళ్ళకి వర్షం ఇవ్వాలి కదా కానీ ఇవ్వలే మూడు సంవత్సరాల పైన వాళ్ళకు వర్షమే పడలేదు అక్కడ చూడండి ఎందుకు వర్షం వాళ్ళను అన్నప్పుడు విగ్రహార్థన పాపంలో మనుషులు జీవిస్తుంటే దేవుడు వర్షం ఎందుకు ఇవ్వాలా దేవుడు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వాలా ఈ రోజు సంఘము విగ్రహాలతో ఉంది కాబట్టి దేవుని ఆ దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదము దేవుడి నుంచి ఆ విధానాలు ఆత్మీయమైన విధానాలు ఆగిపోయినాయి వాళ్ళు అదే దేవుడు అనుకొని వాళ్ళు పూజిస్తూ దేవునికి రావాల్సిన మైమను వాళ్ళు దానికి ఇస్తున్నారు విగ్రహాలకు ఇస్తున్నారు వాళ్ళ హృదయంలోంచి పుట్టుతుంది విగ్రహం విగ్రహం అంటే ఎక్కడ లేదు క్రైస్తవుల విగ్రహం ఎక్కడుంది నీ హృదయంలోనే ఉంది విగ్రహం దేనికి ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యస్తే అదే మనకి అదే విగ్రహం తయారైపోయింది చూడండి ఆ రీతిగా ఆయన ప్రవచించి అక్కడ చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం శ్రమల కాలం చూడండి ఆ టైంలో మూడు నశ మూడు సంవత్సరాల పైన దేవుడు అక్కడ వర్షం బండిలే ఏలియా ప్రవశించినట్టు తర్వాత కాబట్టి ఆయన బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ ఆ కరువు కాలంలో చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు అక్కడ ప్రవక్తలు ఉన్నారు దేవుని చాలా మంది ఉన్నారు కానీ ఏలి నొక్కని ఆ టైంలో అక్కడికి వచ్చి ఇప్పుడు మనం అర్థం ఎక్కడ ఇస్రాయల్ రాజ్యం యూదా రాజ్యం రెండు రాజ్యాలు ఉంటాయి కానీ ఎక్కడైతే విగ్రహం ఉందో పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుడు తన ప్రవక్తను లేపుతా ఉంటాడు ఈ చివరి కాలంలో పాపము భయంకరంగా విస్తరించింది కాబట్టి దేవుడు నిన్న ఒక ప్రవక్తలాగా ఒక యాజకులాగా దేవుడు నిన్ను లేపినప్పుడు నువ్వేం చేయాలా ఏలియా లాగా పోయి ప్రవశించాలా గంభీరంగా ప్రవశించండు కానీ ఆ కాలం వాళ్ళ ప్రవక్తలు ఉన్నది ఒక దేశాత్మ వాళ్ళ ఉన్న ప్రవక్త ఉన్న ఆత్మ ఎంతో స్ట్రైట్ రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ అంతగా ఉండే వాళ్ళ ఆత్మ అంతగా ప్రవచించిన వాళ్ళు వాళ్ళు చెప్పారంటే ప్రవచనం చూస్తే అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే వాళ్ళు వస్త ప్రవక్త ఆ ప్రజలు ఆ దేశంలో అంత భయపడేటోళ్ళు ప్రవక్త వస్తున్నటమో ఏం సమాచారం చేస్తుంది అంతగా భయపడే అక్కడ అలాంటి పవర్ఫుల్ అభిషేకం ఉండేవాళ్ళు కానీ చివరి కాలంలోకి వచ్చేవారికి అలాంటి అభిషేకం మన మీద కూడా ఉంది కానీ ఇది కృపా కాలం అంటే దేవుడు ప్రేమించే కాలం ఆ టైంలో మనుషులు ఉన్నట్టు జీవిస్తే ఈ కాలంలో ఒక్కడు కూడా మిగలడు కానీ ఈ కాలంలో కృప ఇస్తున్నాడు దేవుడు అదే ఆత్మ నీకు కృప కలిగిస్తుంది అలాంటి ఆత్మ కృప కలిసింటే ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడైనా నువ్వు ప్రభుకి నీ జీతాన్ని సమర్పించుకో ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంతో దీర్ఘశాంతం గల దేవుడు అని ఆయన కృప ఇస్తానికే ఏసు ఈ లోకంలో వచ్చాడు ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తన మన పాపంలో కొరకై ఆయన శిలవులో భరించి మనకు విముక్తి కలిగించాడు ఆ కృప కాలంలో ఉన్న మనము అనేకులు ఆయన కృపలోకి తీసుకొని రావాలా ఆయన కృప నుంచి తొలగిపోయినారు ఎంతో కానీ ఈ ఏలియా ఆ విగ్రహార్ధన దేశం అంత మీద ఆయన ప్రవశించిండు ఎందుకంటే వాళ్ళు అప్పుడే తెలుసుకుంటాను కానీ అప్పుడు వాళ్ళు తెలుసుకోలే తర్వాత దేవుడు ఏలియన్ పంపించిండు నువ్వు పోయి ఒక ప్రాంతానికి వెళ్ళిపో ఒక ఊరికి వెళ్ళిపో నేను అక్కడ నేను పోషిస్తానడు ఒక వాగు దగ్గర బామ్మడు అక్కడ నేను పోషిస్తానడు చూడండి ఆయన ప్రవశించి వచ్చిండు తర్వాత అంత భయంకరమైన వర్షం కూడా పడలే అక్కడ ఆ మూడు సంవత్సరాలు పైగా వాళ్ళు ఆ వర్షం పడలేదు అక్కడ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆత్మీయంగా మేము అర్థం చేసుకుంటే ఈ చివరి కాలంలో ఆయన వర్షము ఆయన కృపా వర్షము మనుషుల్లో కుమ్మరింపబడాలా అంటే మనం ఏం చేయాలా ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది తర్వాత తర్వాత ఆయన ప్రార్థన చేసినా కానీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి వర్షం కూడా పడింది కదా అంటే ఆయనకు అధికారం ఉందట్లా అంటే అంత పవర్ దేవుడి ఇచ్చిండు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా వర్షం కాలంలో ఎందుకు దేవుడు ఆపిండు తర్వాత మళ్ళీ ఎందుకు ప్రేక్షిస్తుంటే ఏలియా పిశ్రల్ ప్రజలు అప్పుడైనా దేవుని తెలుసుకుంటాను వాళ్ళు రెండు తలంపులు ఉన్నారు ఒక దేవుని అయిపోరు ఒక బయలుదేవత అవుతున్నారు అందుకే ఏలియా ఒక దగ్గర మీరు ఎన్నాళ్ళు రెండు తంపులు ఉంటారు నువ్వు సగమ సత్యం సగంలాగా ఎంతకాలం ఉంటాం మతపరమైన జీవితంలో ఆచారపదమైన జీవితంలో ఎంతకాలం మనం ఉంటాం తిరిగి మనము సత్యమైన మార్గంలోకి రావాలా నాశనకరమైన ఏ వస్తుంటే ఈ రోజు ప్రపంచమంతా విగ్రహాంతో నిండిపోయిందంటే దేవుని ఎక్కువగా ఈ లోకాన్ని ఈ యొక్క లోకపు విధానాన్ని పూజిస్తా ఉన్నారు ఆయన ఆయన దేవుడు ఆయన ఆత్మగనకైన ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతోనే ఆరాధించమని వాక్యం చెప్తుంది సమరే శ్రీత దేవుడు మన ప్రభు మాట్లాడతాడు అమ్మ ఒక కాలం వస్తుంది తండ్రిని ఆరాధించేవారు ఆయన ఆత్మ గనకైన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా మీరు ఎరుశలంలోనే ఈ కొండల మీద తండ్రిని ఆరాధించరు ఒక కాలం వస్తుందన్నాడు ఆ కాలం వచ్చి ఉంది ఆల్రెడీ చూడండి నీ హృదయమే మందిరం ఆ కాలంలో సంగమైనది ఉండే ఎరుశూలే మందిరం ఉండే కానీ ఈ కాలంలో ఆయన మరణం ద్వారా అది కోలిపోయబడింది అసలైన మందిరము మన హృదయమే చేతి కాని మందిరం అది మనుషుల హస్తాల చేత నిర్మించబడని మందిరం మనమే ఆ మందిరం ఆ రీతిగా ఆయన నిర్మించుకుంటూ మనల్ని ఆయన మరణం ద్వారా మందిరం లాగా మన హృదయంలో ఉండటానికి ఈ రోజు మందిరాలను కట్టుకొని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దానికి ఎక్కువ ప్రారంభిస్తారు కానీ నీ దేహమే దేవుని ఆలయమని ప్రకటిస్తారు వాక్యం కానీ చివరికి మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళిపోతూ అంటే అది ఒక గుడితనం అంటూ అదొక ఆత్మ కఠినమైన ఆత్మ ఆత్మ మనుషుల్ని ఈ రోజు క్రైస్తవను పీడిస్తుంది కాబట్టి దాని నుంచి ఎవరు విముక్తి కలిగించాలా చూడండి ఎవరు విముక్తి కలిగించాలా చూడండి అక్కడ దేవుడు ఒక విధకు ఆయన పోషించడానికి ఆయన అప్పచెప్పడం అన్నీ చూస్తూ ఉంటాడు అక్కడ చూడండి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ కరువు కాలంలో కూడా ఆ వాగు దగ్గర పోయి నీళ్ళు తాగిండి వాగు దగ్గర పోయి నీళ్ళు మేము ట్రైబల్ బెల్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండలో ఒక వాగు లాగా వాటర్ మినరల్ వాటర్ లాగా ఉంటాయి ఎంత ప్యూర్ ఉంటాయి వాటర్ తాగి చూసినా ఎంత బాగుంటాయి వాటర్ అంత ప్యూర్ ఉంటాయి ఆ కొండలకి వెళ్ళి పై పెద్ద కొండల నుంచి కార్తా అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏళ్ళే కూడా ఆ కాలంలో దేవుడు అటనే పోషించిందేమో ఈ వాగు నీళ్ళు తాగుతా అని అట్టనే పోషించింది అప్పుడు అనిపించేది ఈ కొండలు చాలా మంది అనేవాళ్ళు ఈ కొండలను నేను వదిలేసిపోతాం నిన్ను నువ్వు ఎక్కడే ఉండాలని చెప్పి అంటే మామూలు ఎట్లా మాట్లాడాలన్నమాట చూడండి కాబట్టి ఆ కాలంలో కూడా ఏలిని రిటర్నే పోషించిండేమో దేవుడు ఈ వాగు నీళ్ళు ఆయన బతికిండేమో తర్వాత ఆ వాగు ఎండిపోయింది తర్వాత ఒక సారిపత్ర చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే మనం ప్రభు కొరకు నిలబడతామో ఎన్నో కార్యం ఆయన ఏలే చేసిండే ఆయన బలపరచబడకపోతే ఏలి అంతగా నిలబడేటాడా నిలబడేటాడు కాదు కదా చూడండి అక్కడ కరువు అక్కడ దేవుడు పోషించాడు తర్వాత ఒక విధురాల కుటుంబం ఉంది కానీ సారేపత్తన ఊర్లో ఎంతోమంది విధరాలు ఉన్నారు కదా ఊర్లో కానీ ఆమె దగ్గరికి దేవుడు ఎందుకు పంపించింది చూడండి ఆయన బిడ్డలను పది ఏ రీతికైనా సరే ఆయన పోషిస్తూ ఉంటాడు కాబట్టి విశ్వాసంతో మనం ధైర్యంగా పోవాలా చూడండి అందుకు చూడండి అక్కడ ఆ విధరాలు అక్కడ ఉంది అక్కడ అయితే అందుకు నీ దేవుడైన ఎవో ఆ జీవంతోడు తొట్టిలో పిండి మాత్రమే బుడ్డిలో కొంచెమే నూనె నా ఇద్దరనే ఉన్నది కానీ అప్పమైన చేష్టకు ఒకటైనా లేదు మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకున్నానని కొన్ని పుల్లలు ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ వచ్చేది అన్నాడు అయితే అక్కడ ఏలియా చెప్తున్న అక్కడ అమ్మ ఒక అప్పం చేసుకుని తీసుకురం మొదట నాకని చెప్పంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏలి అక్కడ దేవుడు నడిపించిండు ఆమె అనొచ్చు కదా నాకు కొంచెమే పిండు ఉంది నాకు కొంచెమే ఉంది అని చెప్పి ఆ కరువు కాలంలో కూడా ఆమె దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి ఆమె ఆ ఏలియకు అప్పం చేసే ఒకటి మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మన ఒక ఆత్మీయ శక్తి మనకు అర్థం చేసుకోలేందంటే కరువు కాలంలో ఆ స్త్రీ ఏలియను పోషించింది ఆత్మీయంగా అర్థం చేసుకోండి నువ్వు ఏలియా లాగా ఆ స్త్రీ లాగా కరువు కాలంలో స్త్రీ ఏం చేసింది ఏలియన్ పోషించింది ఈ చివరి కరువు కాలంలో నువ్వు ఆ స్త్రీలాగా ఉండాలా అనేకు సేవకులు మనం పోషించాలా అనేకులు దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ మనం పోషించాలా ఆ స్త్రీలాగాను ఉండాలా ఆ స్త్రీలాగా ఉండాలా ప్రవక్తను పోషించింది ప్రవక్తను చేర్చుకుంది అక్కడ ఆమె ఫలం పొందుకుంది కాబట్టి వాళ్ళ ఫలం మనకు రావాలంటే మనము దేవుని బిడ్డలు పోషించాలా ఎంతోమంది పాస్టర్స్ అనాథ పాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు త్యాగబర్తం చేసుకొని సేవ చేసుకుంటూ తిండి తిప్పలేకుండా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కఠిన ప్రాంతాలు అలాంటి సేవకులు మనం పోషించాలా మనకున్న దాంట్లో మనకు పోషించాలా ఆ రీతిగా కాబట్టి ఆ స్త్రీలాగా మనం ఉండాలా సంఘం అంటే స్త్రీ అంటే సంఘానికి సాదుష్యం కదా సంఘం ఈ రోజు ఎక్కడ పోషిస్తుంది దేవుని శివకుల్ని సంగము సంఘంలాగా లేదు అది మృగములాగా తయారైపోయింది జబర్దస్తి చేస్తుంది ఈరోజు చూడండి భూమి మీద వర్షము యహోవ వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తప్పు కాదు బొడ్డిలో నూనె ఆగిపోదని ఆమె చెప్పింది ఆమె చెప్పిన ప్రకారమే దేవుడు చేసిన రీతి తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో అనేక దినమైన తర్వాత మూడవ సంవత్సరం మంది ఏగో వాకు వేయలేక ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపిస్తున్నా నువ్వు వెళ్ళి ఆహావతో దర్శించమని చెప్పిండు చూడండి తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ దేవుని వాక్కు వేయలేక ప్రత్యక్షమైంది ఈ మధ్యలో ఆయన అక్కడ పోషించింది దేవుడు అక్కడ కొంత రెస్ట్ ఇచ్చిండు అక్కడ తర్వాత మళ్ళీ దేవుని ప్రత్యే వాకు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఏం చేసింది అక్కడ వెళ్ళిపోయింది అక్కడ అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో ఏంటంటే ఉపాధ్యాయ అని ఒక దేవుని భయభక్తుల ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ ఉపాధ్యాయ అని ఆయన ఆ కరువు కాలంలో దేవుడు తన సేవకుల్ని గృహంలో దాచిపెట్టి వాళ్ళని పోషిస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడ స్త్రీ కనిపిస్తుంది ఇక్కడేమో పురుషుడు ఆ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు చూడండి ప్రాథమిక అర్థం చేసుకోవాలా ఈ రోజు సంఘము ఆ రీతిగా పోషించాలా కానీ ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ ఏలియన్ పోషించింది సంఘము ఆమె స్త్రీ ఇక్కడేమో ఈ ఉపధి ఒక దేవుని భక్తుడు ఎంతో దేవుని బిడ్డల్ని ఆ యజమేల నుంచి దాచిపెట్టి వాళ్ళని పోషిస్తూ రహస్యంగా పోయి వాళ్ళకి అన్నం పెట్టుటాడు దాచిపెట్టి చూడండి ఎందుకంటే కరువు కాలంలో మనం ఇప్పుడు ఉంటున్నాం ఆత్మీయమైన కరువు బహు విశేషమైంది ఈ ఆత్మీయ కరువులు అనేకలు మనం పోషించాలంటే దేవుని వాక్యంతో మనం పోషించాలి మనుషుల్ని ఆత్మీయంగా మనం పోషించాలా శరీరం కూడా మనం పోషించాలా అట్లా పోషించే స్థితిగా మనం ఉండాలా అదే కదా సమస్తమైన కార్యాలంటే వాక్యం చెప్పిపోయేది కాదు కదా మనం చేయాల్సింది బైబుల్ చదువుతూ ఉంటే మనకు అన్ని బయలుపరచబడతా ఉంటాయి ఎన్నో ఎన్నో విషయాలు బయలుపరచబడతా ఉంటాయి మనం చేయాల్సింది తర్వాత చూడండి అయితే ఇక్కడ పైన వచ్చనంలో పద్దెనిమిది అతని పైన ఆ ఒక ఉపాధ్యాన్ని దర్శించిన తర్వాత అక్కడ ఆయన చెప్తాడు నువ్వు చెప్పు ఏలియా వచ్చిన అని చెప్పే లేదయ్యా నేను ఎహో అయిన భయభక్త గలవాడు నేను చిన్నప్పటి నుంచి ఉన్నా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు తర్వాత మళ్ళీ నువ్వు నాకు చెప్తావు నేనుకో చెప్తాను ఆయనకి తర్వాత ఆయన వచ్చి చూస్తే నువ్వు కనిపించవు దేవుడు నిన్ను దేవుడు యుహోవా నిన్న ఏరొక చోటని తీసుకొని పోతానని ఆయన అన్నాడు నేను చావాల్సిన నేను చావాలని ఈ మాట చెప్తున్నావా నేను కూడా దేవుడు భయభక్త గలవాడు అని చెప్పి ఆయన ఉంటాడు అక్కడ చూడండి అంటే ఏలి దేవుడు ఎట్లా నడిపించాడు అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలా అయితే ఈ పండు అయితే నేను నీ ఎద్ద నుండి పోవు క్షణం అందే ఆత్మ నిన్ను నాకు తెలియని స్థలంలో నిన్ను కొనిపోవును అప్పుడు నేను పోయి ఆహాబనకు వర్తమానం తెలియజేసినప్పుడు తర్వాత నీవు అతని కనబడి నెడల అతను నన్ను చంపివేయను అలాగా ఆజ్ఞ ఇవ్వద్దు నీ దాసులను నేను బాల్య నుండి యువ భయభక్తులు గలవాడు అంటే ఏలియా చెప్తున్నాడు కానీ ఉపద్య చెప్తున్నాడు ఉపద్య దేవుని నుంచి భయభక్త కానీ ఏలియా ఆత్మీయ జీతంలో ఒక ఉపద్య గురించి నిద్ర మనం పరిశీలించాలి అక్కడ కరువు దేవుని సేవకులు పూజిస్తున్నాడు కానీ ఏలియా దేవుని ప్రవచనాన్ని ఎత్తుకొని దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాడు వాళ్ళందరినీ దేవుడు చూపిస్తున్న రీతిగా కాబట్టి మనము చూడండి మన ఆత్మీయ జీవితం కూడా ఏలేలాగా ఉండాలా ఏలేలాగా మనం ఉండాలా దేవుని ఆత్మ ఏలేని ఎక్కడెక్కడో నడిపించింది పిలుపును కూడా నడిపించింది పాత నిబంధన ఆయన అగ్నిరాధాల్లో పైకి లేపబడినప్పుడు ఎత్తబడినప్పుడు ఆయన ఎక్కడో దక్షిణ దిక్కుపోయి మళ్ళీ ఆయన దిగిండి పైకి వెళ్ళిపోలే పర్లోకం పోలే చాలా ఏలే అగ్నిరాధాలు ఎత్తబడిపోయిన పర్లోకి వెళ్ళిపోయి కానీ లేదు అట్లా వాక్యం రాజులకందరూ మనం చూస్తాం ఆయన దక్షిణ దిక్కుపోయి అజాయలు పట్టాభిషేకం చేస్తాడు ఏలే నుంచి ఏలి విడదీస్తారు అక్కడ ఎందుకంటే అభిషేకం పొందిన వాడు ఇద్దరు ఒకటిక్కడే ఉంటేట్లా ఎందుకంటే ఏలి కూడా ఎలిస కూడా ఏలియా సేవలో తరబి పొందుతున్నాడు తరబిత్ పొందినాక ఇద్దరు అభిషేకం పొందుకున్నాక ఇక నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా నువ్వు వెళ్ళిపోవాలా అంటే ఏలియా వెళ్ళిపోతేనే ఎలిస సేవ స్టార్ట్ అవుతుంది అందుకే దేవుడు ఒక దశలో మనం విడతీస్తా ఉంటాడు నువ్వు ఆత్మీయంగా వెదిగితే చాలు అభిషేకం పొందిన వాళ్ళ అంత గుంపు ఒకటే ఎందుకు ఇండివిజువల్గా పోతూ ఉండాలి అక్కడి నుంచి మనం నేర్చుకుంటాం బైబుల్లో దేవుడు మనం ఎక్కడ నడిపిస్తే అక్కడ పోతనే ఉండాలి కలిసి చేసేదని కాదు ఒక దశలో మనం కలిసే ఉంటాం కానీ ఒక దశలో మటుకు నీ సేవ వేరు నీ పొలం వేరు నా పొలం వేరు ఒక్కరికొక సేవ దేవుడు అప్పచెప్పి ఒక్కొక్క కృపావరం దేవుడు ఇచ్చిండు నీ పరిచర్య నీదే నా పరిచర్య నాది రెండు కలవు ఎందుకంటే నువ్వు పరిచయం చేసేది నీ పని నేను చేస్తే ఎట్టు ఉంటుంది మేస్త్రి పని చేసేవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేస్త్రి పని చేస్తే ఎట్టు ఉంటుంది గోడలు కడితే గుడిదారం తీసుకొని గోడలు కడితే ఎట్టు ఉంటుంది ఉండదు కదా అర్థం కాదు సాఫ్ట్వేర్ పని నేను చేయగలనా చేయలేను కాబట్టి దేవుడు ఒక్కొక్కరు ఒక తలాన్ని ఇచ్చిండు అది కానీ అందరినీ నడిపించేది ఒకటే ఆత్మ ఆయన ఆత్మని అందరినీ నడిపిస్తూ ఉంటది కాబట్టి ఇక్కడ యజమేయులు అక్కడ చూస్తే మనము ఈ లో ఆ లోకమంతా ఇస్రాయల్ దేశం అంతా విగ్రహాన్ని తీసుకొచ్చింది మనం చూస్తాం కదా దెండవ దినోత్వంత గణంలో మనం చూసినాం నాశనల్ కరవెన్యూ హౌస్ గురించి యషియా రాజు హెచ్ ఏషియా రాజు ఏం చేసింది తెలుసా ఆ విగ్రహాల నీటిని మొత్తము క్లీన్ చేసేసిన మందిరంలోంచి యాజకులు లేరు యాజకులు అంతా లేవీళ్ళంతా వెళ్ళిపోయినారు అంతా యథావిధి చేస్తే మందిరాన్ని మొత్తం బంద్ చేసేసి తాళా వేసేసుకొని ఈ లోకంలో జీవిస్తున్నారు ఈ రోజు క్రైస్తవాలు జీవితం అతనే ఉంది కదా ఆరాధన బంద్ అయిపోయింది మందిరాలు సరి బంద్ అయిపోయినాయి అంత యథావిధిగా అంతా లోకంలో జీవిస్తూ ఉన్నారు తర్వాత రాజు ఏశ రాజు ఏం చేసినంటే ఆయన మొత్తం మందిరాన్ని ఓపెన్ చేపించి అందరూ మళ్ళీ ఎవరైతే తప్పిపోయినారో వాళ్ళందరూ మళ్ళీ మన సేవ కూడా అదే తప్పిపోయిన సేవకులందరినీ తిరిగి ఆయన మందిరం మార్చాల ఆయన మందిరంలో సేవ స్టార్ట్ కావాలా ఆత్మీయ జీతం ఆరంభం కావాలా ఆ మందిరం అనేది శరీరమైనది కాదు చర్చి తీసుకొచ్చేది కాదు అది అది బిల్డింగ్స్ లో తీసుకొచ్చేది కాదు అసలైన మందిరం మన ప్రభు ఆయనలో తీసుకొని రావాలా అప్పుడే నువ్వు మందిరం తయారైనప్పుడు ఆయన నీ హృదయంలో ఉండి నువ్వు చేసే బలి అర్పణల అన్ని స్వీకరిస్తుంటాడు మన బలి మార్పిస్తున్నాం మనం ఆత్మీయ ప్రార్థనలే మన బలి అర్పణల ఆ కాలంలో గొర్రెల బలి ఇచ్చేటోళ్ళు పాపం పోవాలి ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయంగా మారిపోయింది ఆ విధానాలు క్రైస్తవ సంఘకు మనం చెప్పాలా అనే విషయం ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అక్కడ చూడండి అయితే ఆ రీతిగానే ఉన్నప్పుడు పద్దెనిమిది అధ్యయం పదమూడు వచనంలో యజబేలు ప్రవక్తలను హతం చేయించినగా నేను చేసినది నా ఏడు వేలు నీకు వినబడినది కదా నేను యహోవ ప్రవక్తలో నూరు మందిని గృహకు ఏ మంది చొప్పున అన్నపానంలో పోషించి తిని దేవుని బిడని చాలా మంది ఇక్కడ కానీ ఎంతమంది చంపించినా కానీ ఏలి ఒక్కడే ఆయన దేవుడు తప్పించిన ఏలి కానీ కొంతమంది దేవుడు ఏం చేశా ఉపాధి ఏం చేసినంటే ఆ గృహంలో పెట్టి పోషించింది ఆయన పోషించి ఎంతమైన చేసాడు తర్వాత ఆహా దగ్గర పోతడు ఎన్నో ఆయన చెప్పాడు కానీ ఎన్ని చేసినా గాని దేవుడు ఏలిని అంత బలంగా నడిపించాడు అయితే పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏలి ఆ వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపులుగా తడబడుచు తడబడుదురు చూడండి ఈ రోజు లోకము రెండు తలంపుల మధ్యలో ఉంది సగం మీ ఉంది సగం దేవుల్లో ఉంది ఉంటే నువ్వు ఉండాలా లేకుంటే లోకంలోనే ఉండాలా మధ్యలో ఉంది అదే బాధకరమైన విషయం అట్టి కాకుండా మధ్యలో ఉంది కానీ దేవుడు అదే బాధపడుతున్నాడు అందుకే మనం ఏం చేయాలంటే ఆ రెండు గుంపులు మధ్యలో నుంచి మనం ఏం చేయాలన్నా ఆ గొప్ప జనాన్ని బయట తీసుకొని రావాలా రెండు తలంపులు కలిగిన వాళ్ళు పోతే ఏమవుతుందో ఉంటే ఇది బాధ కానీ ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది అట్లే ఉంటారు అది అక్కడ దేవునికి విరుద్ధంగా జరుగుతుందని తెలుసు అది దేవునికి విరుద్ధంగా వాక్యం ఉందని తెలుసు అయినా కానీ అక్కడే చెక్కబడుతుంటారు అటు పోడలేక రా అక్కటి రాలేక ఇటు రాలేక మధ్యలోనే ఉండిపోతారు అట్టనే ఉండిపోతే ఎంతకాలం ఉంటుంది రీతిగా నువ్వు సంపూర్ణంగా సత్యం తెలిసినాక నువ్వు సంపూర్ణంగా సత్యంలోకి రావాలి కదా ఎంతకాలం నువ్వు మతపరంగా జీవిస్తా ఉంటూ ఆలస్యం అయిపోయింది చాలా ఆలస్యం కాబట్టి మనం త్వరగా వాటి మన మనం బయటకు రావాలా సంపూర్ణంగా ఆయన ధరించుకొని ఆయన నీతిని సత్యాన్ని మనం ధైర్యంగా ప్రకటించాలా సమయం చాలా తక్కువ ఉంది దేవుడు మంచి ఆరోగ్యం మనకి ఇచ్చిండు మంచి బలం ఇచ్చిండు ఎన్నో ఆపదల నుంచి శ్రమల నుంచి మనల్ని కాపాడిండు వాటి అన్నింటి నుంచి మనం విముక్తి కలగాలంటే ఆయన కొరకు మనం సంపూర్ణంగా జీవించాలా చూడండి యహోవ దేవుడు ఆయనను అనుసరించ రండి దేవుడైతే వాళ్ళని అనుసరించి దేవుడు అక్కడ శబ్దం తీసిండి అక్కడ ఏలియా చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నేను ఒక్కడే యహోవ ఎందు నేను ఒక్కనే ఉన్నా మీరు బయలుకు బయలుదేవత మంది నాలుగు మంది ఉన్నారు మీకు ఆశీర్వదేవు మంది నాలుగు వందల యాభై మంది ప్రవక్తున్నారు మొత్తం రండి మీ దేవుడి పర్యాటన మీరు చేయండి నా దేవుని పర్యాటన నేను చేస్తా యహోవ దేవుడు అయితే నువ్వు ఆయన అనుసరించండి బయల దేవత అయితే అని మొత్తాన్ని జమ చేసిన కొద్ది ఎక్కడికి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న ఆ విజన్ ఎట్లా ఉందో చూడండి జనులంతా చుట్టుముట్టున్నారు మధ్యలో బలిపీఠం కట్టినారు తర్వాత బట్ బయలు ప్రవక్తలు ఉన్నారు తర్వాత దేవుని నిజమైన దేవుడే జీవం ప్రదేవుడైన యహోవా ఆయన ప్రవక్త అయిన కూడా అక్కడ ఉన్నాడు కానీ ఏలే సవాల్ విస్తున్నాడు మీరు నిజంగా బయలు దేవుడు అయితే ఈ యొక్క బలిపీఠాన్ని దహించబడాల అని చెప్పి ఆయన ఏం చేసానంట అక్కడ అన్ని పిలిస్తే వాళ్ళు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు ఏం చేశాను ఎంతగా చేసినా కానీ ఎంత చేసినా కానీ కేకలు వేసింది వాళ్ళు ప్రాణాలు రక్తాలు కారులంతగా చేసిందు ఎంత చేసినా కానీ అది కాలే ఎందుకంటే వాళ్ళు దేవులు కాదు కదా చూడండి అయితే అందువల్ల టైం అయిపోయింది ఇప్పుడు ఏలియం చేస్తుంది తెలుసా ముప్పై ఆరు అస్తమయం నైవేద్యం అర్పించే సమయమున యహోవ ప్రవక్త ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను ఇప్పుడు ఏలియా వచ్చింది యహోవా అబ్రహాం ఇసాకు ఇస్రాయల్ దేవా ఇస్రాయల్ మధ్య నువ్వు దేవుడిపై ఉన్నావనియో నేను నీ సేవకుడి ఉన్నాననియో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఆయన దే ఆయన ఇస్రాయల్ మధ్య దేవుడై ఉన్నాడనియో ఆయనే దేవుడు నేను నీ సేవకుడు అనియు ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవుల చేత చేసేత ఈ దిరుమన కనపరచము ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కార్యములు అన్నప్పుడు కార్యాలను మనం చూసినాం కదా మొదట ఆయన బలపరిస్తే ఎలాంటి కార్యాలు చేయగలవు ను చేస్తావు అని ఉంది అక్కడ నీ తీర్మానం అంతే ఆయన బలపచ్చినాగా నువ్వు చేయలేకపోతున్నావు అంటే అది నీ బలహీత ఆయన బలపచ్చేవాడు పౌలు ఎట్లా చేసిండు పాత నిబంధన కాలంలో ఏలి చేసిండు ప్రవక్తులు ఎట్లా ఈ చివరి కాలంలో మనం కూడా అంత పవర్ఫుల్ అభిషేకం మనకి ఇంకో విషయం చెప్పాలా కడవరి వర్షం మన పైనడు అంటే ఎన్నడు రీతిగా అలాంటి పవర్ఫుల్ అభిషేకం ఈ చివరి టైంలో మనకు దేవుడిస్తాడు ఆ పుస్తుల మీద కూడా లేని అభిషేకం మనకు దేవుడిస్తాడు చూడండి ఎందుకంటే అది నువ్వు పొందుకున్నావు ఆల్రెడీ ఆ పవర్ నీలో ఉంది కానీ నువ్వు అమలు పరుచుకుంటులేవు తేడా కానీ చూడండి తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత చూడం అక్కడ నా ప్రార్థన ఆలకించుము ఎహోవైన నీవే దేవుడివై ఉన్నావనియో నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయదు ఈ జనులు తెలిసినట్లుగా నా ప్రార్థన అంగీకరించము అని ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఏం జరిగింది అతడు ఇలాగో ప్రార్థన చేయొచ్చుండగా ఎహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్లను రాలను బుగ్గిని దహించి కందకములను నీళ్ళన్నిటినీ ఆరిపోజేసాను నీళ్లు కూడా పోసిండు అక్కడ చూడండి అంత అంతగా దేవుడు వాళ్ళని ఏలిని అక్కడ ఘనపరిచిండా లేదా ఏలి చూడు చేసుకోవాలా ఇది సవాల్ కదా ఇది సవాలు యహోవయ దేవుడు ఆయనే నిజమైన దేవుడని అంత మంది ముందు ఈ లోకాతమైన దయ్యాల బోధలో ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళు నన్ను దేవుడని కొలిసే వాళ్ళందరినీ సమకూర్చి మధ్యలో నిలబెట్టి ఒక బలిపీఠం కట్టి దాని మీద దహన అర్పించి ఆయన ప్రార్థించి సవాల్ చేస్తుంటే ఆ విజయను అర్థం చేసుకో నీ హృదయం చూసుకో అలాంటి పరిస్థితి ఈ చివరి కాలంలో ఏసు నిజమైన దేవుడని ఆయన నామనే రక్షణ ఉంది ఆయనే దేవుడని ఏలెలాగా మనం సవాల్ చేయగలమా ఏలేలాగా మనము ఆయన ఏలే ప్రార్థన చేస్తే అగ్ని దిగింది పై నుంచి కిందికి దిగించి మొత్తం దహించేసింది కానీ పవర్ఫుల్ అభిషేకం ఆయన పొందుకున్న దేవుడు ఆయనకి ఇచ్చుండి ఆయన కానీ ఆయన ప్రార్థనలో అంత పవర్ ఉంది కాబట్టి యాకో ప్రాశన పత్రలో యాకో పంటలు ఏలా కూడా మళ్ళా స్వగైన ఆయన ప్రవక్తనే కానీ మళ్ళా మనిషే ఆయన మనస్పూర్వంగా విజ్ఞాపన చేసే నీతిమంతుల ప్రార్థన బహు విజ్ఞాపన కలదేను బలం అంటే ఆ రీతిగా మనము ఆయన నీతి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది కాబట్టి ఆయన నీతిని ప్రకటించే వాళ్ళు కాబట్టి నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేస్తే అలాంటి సవాలు ఎదురైతే ఒకవేళకి అలాంటి విజన్ అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏలేలాగా నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ దిగ కార్యం చేస్తాడు ఇది జరిగింది పాత కొత్త నిబంధన కాలంలో తోమనే శిష్యులు ఉన్నాడు కదా తోమనే శిష్యుడు ఆయన మద్రాస కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన కొంతమంది బ్రాహ్మణ్ ఆ సముద్రం నుంచి నీళ్ళతోనే సూర్యుకి నమస్కారం చేస్తూ ఉంటే మీరు మీరు మీరు కదా ఇది దేవుడు కాదు నిజమైన దేవుడు ఉన్నాడు ఈ సృష్టిని సూర్యుని చేసిన దేవుడు ఉన్నాడు అని ఆయన నమ్మలే వాళ్ళిట్ట పూలు టెగరేస్తున్నారు సూర్యునికి ఎట్లా వాళ్ళు అన్నారు అయితే మీరు వేసిన పూలు స్వీకరించాల అని ఎవరు చెప్తుంటే నేను విన్నా అది ఎంతవరకు కరెక్ట్ కావచ్చు అది బ్రాహ్మణ్స్ అయితే వాళ్ళు పూలు పైకి వేస్తే మళ్ళా కింద పడుతున్నాయి అంట చూడండి అప్పుడు ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు దేవుడు మళ్ళా అదే ప్రార్థన చేస్తే అవి స్వీకరించి దేవుడిని స్వీకరించండి చూడండి తర్వాత పూలు ఆయన తల మీద పడ్డట్టు మనం అక్కడ అక్కడ ఏదో ఒక పుస్తకంలో నేను చూసినా ఒక ఒక దేవుడిని స్వీకరించి చెప్పండి నిన్న మన ప్రాంతం మన దేశానికి వచ్చిందని మన ఖండానికి వచ్చిందని అంటే అప్పుడు బ్రాహ్మణ్స్ అంతా రక్షణ పొందిండట చాలా మంది బ్రాహ్మణ్స్ రక్షణ నడిపించిండ తోమ శిష్యుడు తర్వాత ఆయన అర్థసాక్షి అయిపోయింది అంటే చూడండి అలాంటి కార్యాలు జరుగుతాయి కదా ఏల జరిగిచ్చింది కానీ ఈ చివరి కాలంలో కూడా అలాంటి సవాల్లాగా అలాంటి రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభుకులు మనం జీవిస్తామా ఏలలో ఉంది ఆత్మ అది చెప్పినట్ంటే అది జరగాల్సిందే కానీ మనలో ఆత్మ ఆయన ఆత్మ ఒక్కడే కానీ ఆయన నడిపింపు ఆ కాలంలో ఉండే ఈ కాలంలో కృపను కోరుకుంటుంది కృప ఆయన ప్రేమ ప్రేమను చూపిస్తుంది ఆత్మ కాబట్టి ఆ ప్రేమనే మనం జయించింది ఆ ప్రేమ ఆ ప్రేమను మరి మనుషులకు చూపించాలనే ఆయనే ఆత్మరూపిగా మనలోకి ఈ లోకంలోకి వచ్చి శరీరదారిగా మన పాపను కొరికి భరించి ఎన్నో ఉపమానాలు ఎన్నో పర్లకు సంబంధించిన వైశ్యాలు చెప్పి సువార్థను బోధించింది కానీ మనం కూడా ఆ టైంలో ఉన్న మనమంతా కూడా ఆ రీతైనే ఉండాలని మన ప్రభు చెప్తున్నాం తర్వాత ఏం జరిగింది పంతొమ్మిది వచ్చిన నుంచే మనం అర్థం చేసుకోవాలా ఏలి ఆ యొక్క బయదేవత వాళ్ళందరినీ చంపిస్తాడు ప్రవక్తలందరినీ తర్వాత పంతొమ్మిది అద్దెకి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది ఆయన తర్వాత ఏం చేసింది అక్కడ పంతొమ్మిది అద్దె మనకు తెలుసు అక్కడి నుంచి ఆమె సవాల్ చేస్తుంది రేపు దినంలో వారి నీ నీ ప్రాణం కూడా నేను తీస్తానని చెప్పి యజ్ సవాల్ చేస్తే ఏలే భయపడిపోతాడు ఏలే భయపడిపోతాడు అంత గొప్ప సేవలు చేసింది ఏలి భయం వచ్చిందా లేదా ఇది మన అర్థం చేసి ఇక్కడే మనకు బలం అవసరం అని చెప్తున్నా ఇదే సీక్రెట్ అంత గొప్ప సేవ చేసి నువ్వు విజృంభించి దేవుని సేవ సేవ చేసిన ఏలియా ఒక ఆడ ఒక ఆడ సవాల్ చేస్తే భయపడి పారిపోయి గృహలో దాముకున్నాడు సంఘం కూడా మన సవాల్ చేస్తారు కదా భయపడిపోతారు సంఘం కూడా భయపెడతా ఉంటుంది నువ్వు ఎంతగా విజృంభించి ముందు పోతుంటే భయపెడతా ఉంటారు కానీ ఏలియా భయపడిపోయిండు భయపడిపోయి ఒక గృహంలో దాగుకున్నాడు పోయి దేవుడు విడిచిపెట్టినా ఏలియాని విడిచిపెట్టలే దేవుడు ఏలియన్ పంతొమ్మిదో అధ్యాయం చూస్తే మనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన పోయి ఒక ఏడో వచ్చిన మనం చూస్తాం మనం అక్కడ పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే మనం అక్కడ ఉంది ఏలితో దేవుడు మాట్లాడతాడు అక్కడ మొదటి వచ్చి మొదటి వచ్చిన మనం చూస్తాం మనం సారీ పంతొమ్మిది అధ్యాయంలో ఏలి చేసినంత అతడు కడ్గమ చేత ప్రవర్తన చంపినదంతా సంగతి ఆహాబు యజపేయులకు తెలియజెప్పగా యజపేయులు ఒక దూత చేత ఏలి వర్తమానం పంపించాను రేపు ఈ వేళకు నీ ప్రాణము నేను నీ ప్రాణం వారిలో ఒకవని వాళ్ళు చేసినని చేసిన చేయని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలిగింది ఆమె సమాచారం పరిస్థితే ఏ వెళ్ళేపోయి బహర్షవని ఒక చోటుకెళ్ళిపోయి బందిర వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష అప్పుడు ప్రార్థన చేస్తుంది ఆయన ప్రభావ ఇంతగా నా పితరుల కంటే నేను కాదు ఇంతమంది చాలా నా ప్రాణం తీసుకోమని ప్రార్థించండి ఇప్పుడు చెప్పండి పౌలు అంత బలహీనతల్లో కూడా ఆయన ఏం చేశాడు బలవంతులు తయారైనా లేదా ఎప్పుడు బలవంతుడు బలహీన అప్పుడే బలవంతులు అన్నాడు ఆత్మీయ జీవితం అర్థం చేసుకున్నప్పుడు అలాంటి పరిస్థితి మనకు వస్తే నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అక్కడే కుంగిపోయి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా ఏలియా తక్కువ చేసుకోండి ఇక్కడ అంత అభిషేకం పొందిన వ్యక్తి ఏలియా తక్కువ చేసుకోండి ఇక్కడ తక్కువ చేసుకొని ఇక జాలయా అయిపోయింది నా పని ఇక జాలంటే ప్రార్థన చేస్తే ఏం చేసిండు అతడు బంధీర వృక్షం పొందిన పనులు నిద్రించుండగా ప్రార్థన చేసి పండుకొని నిద్రపోతున్నాడు తర్వాత ఒక దేవదూత వచ్చి అతని ముట్టి లేసి భోజనం చేయమని చెప్పాను ఇది మన ప్రభుకే సాదేశం కదా చూడండి ఆయన బలహీనం అయిపోయి అలిసిపోయి అక్కడ అక్కడున్నాడు మరణం ప్రేక్షకుల భయపడిపోయింది ఆయన ఆయన భయపడిపోయి ఏం చేసిండు ఆయన అనుకున్నాడు అక్కడ ఆ బండి వృక్ష కనబడుకు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇదే అంశము ఏసు ప్రభు తోటలో ఆయన మరణ మగనంతగా శ్రమం ఆయన ప్రార్థన చేస్తుంటే రక్తము కన్నీటి ఒలికినట్టు మనం చూస్తాం మరణ ప్రేక్ష గలబడి మరణ శ్రమ అనిపించిందా ఆయన అంతగానే ప్రార్థిస్తుంటే ఆయన బలవీనం ఆయన అక్కడ ఒక మనిషిలాగున్నాడు అక్కడ మన మానవ స్వభావం కలిగి ఆయన తండ్రికి ప్రార్థిస్తుండడు అక్కడ ఆ టైంలో మన ఆయనకి ఎంతో బలం ఎందుకంటే ఆయన శక్తికి మించింది అక్కడ జరగబోతుంది ఎందుకంటే లోకపాపం అంతా ఒక్కటేసారి ఆయన మీద పడబోతుంది అందుకు ఆయన బలం అవసరం ఆ క్షణంలో బలపరచబడాలి ఆయన ఆయన బలపరచబడితేనే దాని మీద విజయం పొందగలడు ఇప్పుడు ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోండి అక్కడ కూడా ఏసు ప్రభుని ఒక దూత వచ్చి ముట్టిందా లేదా దుకాస్త వార్తలు మనం చూస్తాం ఒక దూత వచ్చి పరలోక నుంచి ఒక దూత వచ్చి ఆయన ముట్టిండు ఆయన బలపరచబడినందు వాక్యం అక్కడ ఇక్కడ ఏలియాని అక్కడ మన ప్రభు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఏలియా పనుకున్నాడు ప్రార్థన చేసి పనుకున్నాడు అక్కడ ఏలియా ఇక్కడ ఏలియా ప్రార్థన చేసి అనుకున్నాడు అక్కడ మన ప్రభు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆయన వేదంతో ప్రోధిస్తున్నాడు తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థించిస్తున్నాడు మోకాల మీద ప్రార్థన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాటించి తొలగించు అయినా కానీ నీ చిత్తమే చిద్దుంచుతున్నాను గాక అన్నాడు ఏలియా మన ప్రభు అంటే అంత పాపము ఒకసారి ఈ లోక పాపం అంతా ఆమె ఆయన భరించలేడు రెండు రోజులు పాటించినక్కడ ఒక దేవుళ్లాగా ఉన్నా అక్కడ ఒక శరీరీతిగా ఉన్నాడు అక్కడ కాబట్టి తండ్రి చిత్తానికి విధేత చూపించండు ఇక్కడ ఏలియా ఏం చేసిండు ఇక్కడ అవిధేత చూపిస్తా ఉన్నాడు ఆత్మీయంగా అర్థం చేసుకోండి ఇక్కడ మన ప్రభు నుంచి ఆయన విధేత చూపిస్తేనే అనేకులు రక్షణలు నడిపించలేనాడు ఈ లోకానంత భారాన్ని భరించలేనాడు నువ్వు విధేత చూపిస్తే అందుకే రోమి రాక్షణ పత్రికలు వాక్యం ఇస్తాం ఒకరి అవిధేత వల్ల అనేకులు అవిధేతలు పడిపోయినారంట కానీ ఒకరి విధేయత వల్ల అనేకులు అనేకలు విధేయులకు తయారైన రక్షణలకు వచ్చారంట వాక్యం ఉన్న ఆ రీతిగా చూడండి ఆదాము అవతార పాపం పాపం అయిపోయింది అక్కడ జరిగిపోయింది కానీ మొదటి ఆదాము పాపం జరిగే పాపంలో పడేస్తే రెండో ఆదమైన మన ప్రభు పాపం నుంచి మృతి కాబట్టి మన ప్రభువే పాపం నుంచి విముక్తి కలిగించేవాడు ఆత్మీయ దశలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన అలాంటి భారాన్ని దేవుడు మనకిచ్చాడు మనుషులు పాప నుంచి విడదలు కల్పించాలంటే దేవుడు నిన్ను ఆ రీతిగా నిన్ను వాడుకుంటాడు ఆయన నీ హృదయంలో ఉండి ఆయన స్వరూపం ధరించుకున్న మనం కూడా మనుషులు పాపం నుంచి విముక్తి కలిగించాలా అది దేవుడు మనకిచ్చిన ఆ వరం ఆ కృప దూతలకు ఇవ్వలే కానీ ఇక్కడ ఏరియా మన ప్రభు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఒక దూత వచ్చి బలపచ్చింది ఆయన బలం ఆ టైంలో చూడండి మనం కూడా ఆత్మీయ దశలు ఎంతగానో సేవ చేసినాగా అనిసిపోతా ఉన్నాం ఒక దశలో మనం బలయంతో మనం కానీ బలవంతలు పడటప్పుడు నీకు బలం అవసరం అందుకే ఆయన బలపరుస్తూ ఉంటాడు అందుకే పౌలనుడు నన్ను బలపరచ వాడిని సమస్తం చేయగలంటే ఎట్లా చేస్తారు చెప్పండి నువ్వు ఆయనకు విజేత చూపిస్తే కదా ఆయన బలపచ్చబడతాంటే కానీ ఇక్కడ మన ప్రభు విదేత చూపించండు మరణంతో శ్రమ పొందాడు పత్రిక ఏడో అధ్యాయంలో చూస్తాం మనం అక్కడ పదో అధ్యాయం ఏడవచనంలో ఆయన మరణం అదనంతలు శ్రమ తను తను తగ్గించుకోండు అక్కడ మహారోధంతో విజ్ఞాపంతో తండ్రికి చేసిండు ఆయన అంగీకరింపబడినాడు కానీ ఇక్కడ ఏలి ఏం చేస్తుండడు అక్కడ ప్రార్థన చేసి ఉండే ఇక జాలు ప్రభావికి వల్ల కాదు ఇక నా పని అయిపోయిందని చెప్పాను ఈరోజు నువ్వు అట్లా ఉన్నవా నీ ఆత్మీయ జీవితం ఆ రీతి ఎంతగా గంభీరంగా నువ్వు సేవ చేసే సువార్థ ప్రకటించి శ్రమల టయానికి ప్రవాణ వల్ల కాదు ప్రవాన్ని నువ్వు కుంగిపోతున్నవా నువ్వు శ్రమ పొందుతున్నవా చూడండి మన ఆత్మీయ జీవితం మన ఎట్లా ఉంది నీ శక్తికి ప్రయాణం ఉందడు మన ప్రభు నీ శక్తికి ప్రయాణం కదా అతడు బంధిర వృక్షం కింద పరుణ్ణ నిద్రించుండగా ఒక దూత వచ్చి ఆయనను ముట్టి నువ్వు లేసి భోజనం చేయమని చెప్పాను చూసినంతలో అతని తల దగ్గర నిప్పులు మీద కాల్చబడిన అప్పమును నీళ్ళు బుడ్డి కనబడను కనుక అతడు భోజనం చేసి తిరిగి పడిని మళ్ళీ పనుకున్నాడు తినేసి మళ్ళా పనుకున్నాడు బలపచ్చండు దూత చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసి మళ్ళా పడుకున్నాడు ఆత్మీయ జీవితము మనము వాక్యం ఉన్నప్పుడు మెలుకుగా ఉంటాం వాక్యము అయిపోయిన తా అయిపోయినా మళ్ళా నిద్రపోతా ఉంటాం అట్లా ఉండొద్దు మనం చూడడం తర్వాత రెండువ సెకండ్ టైం ఎవవ దూత రెండు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది నువ్వు భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత నలవది రాత్రి బౌలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హౌరేబునకు వచ్చాను ఇప్పుడు చెప్పండి సెకండ్ టైం వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు అప్పుడే నువ్వు అయిపోయింది అనుకుంటున్నాం నీ కాలం ముగించింది అనుకుంటున్నాం అప్పుడే నీ పని అయిపోయింది అనుకుంటున్నాం ఇంతవరకు జాలు ప్రావ ఎంతో చేసిన ప్రభావ అనుకుంటున్నాం కానీ నీ శక్తికి మించిన ప్రయాణం అంటే మీరు అర్థం నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయగలవా నీ శక్తికి ఇప్పుడు ఒక యాభై కిలోలు బస్తా ఉందనుకో యాభై కిలోలు బస్తా కొంతమంది ఎత్తుతారు కొంతమంది ఎత్తలేరు ఆయన శక్తి ఎత్తేవాడు అంతవరకు శక్తి ఉందనంటూ వంద కిలోలు బస్తా నువ్వు మొయ్యలవా అంత భారవి మొయ్యగలవా మొయ్యవు కానీ వాక్యమేం చెప్తుంది నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని అంటే ఎంతో ప్రయాణం చేయాలి ఇంకా నువ్వు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఏలియా నీకు చేయాల్సిన పని ప్రయాణం ఇంకా చాలా దూరం బాగా ఏలియా నువ్వు నువ్వు ఇంకా నా పని చేయాలా ఇంకా నీ నీకు నీ నీ పట్ల నాకున్న ప్రాణాలకి ఇంకా నెరవేరలే ఇంకా ఉంది నీ పట్ల కాబట్టి ఇప్పుడు నువ్వు వేసి భోజనం చేసిన నడువు అన్నప్పుడు ఆ రొట్టె ఆ నీళ్లు దాగి నలభై ప్రయాణం చేసినట్టు రాత్రి మామూలు విషయమా ఒక కూడా అన్న దీన్ని ఒక గంట సేపు మనకి ఎట్టుంటది చూడండి ఆ ట్రైబల్స్ ఏరియా పోయినప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి కొండెక్కిన పైకి చెమట్లు గారిపోతున్నాయి అందరికీ ఏజ్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది అయినా కానీ ఎక్కినరో పైకి ఆ పర్వత మీద ఎక్కిన పైకి ఎంత రోడ్ ఎంత భయంకరంగా ఒక్క రాయి కాల్ చేసి పైన వాళ్ళు కింద పడిపోతారు అన్నట్టు అంత డేంజరస్ ఏరియా అయినా కాబట్టి గ్యాప్ మంచిందంటే ప్రయాణం అనేది ఎట్లా ఉంటుంది అది ప్రయాసంతో గుడిందన్నట్టు ప్రయాణం అనేది ప్రయాసంతో గుడిందంట నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది మన శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏలి అంతగా రోషంగా సేవ చేసిండు ఒక దశలో బలహీన పడిపోయినాడు అయినా సరే ప్రభుత్వపెట్టినా యోన సువార్థ ప్రకటించమంటే అలిగిపోయిండు ఇడ్చిపెట్టేసినా ఏలి అని తిరిగి మళ్ళా నడిపించినా లేదా అంతే కాబట్టి ఆయన అభిషేకం ఎప్పుడు కూడా మనం కాబట్టి మనం అక్కడుంది అప్పుడు నీ ప్రార్థన ఎట్టుండాలా తంది నన్ను బలపరచు ప్రవ్వా నువ్వు నన్ను బలపరిస్తే నీ ఎందు సమస్తం నేను చేయగలను సమస్త కార్యాలు అంటే శక్తికి మించి మనం చేయాలంట ఆ శక్తి నీది కాదు ప్రభుదే ఆయనిస్తే నీకు శక్తి నీ శక్తి సరిపోద్దు కాబట్టి ఆయన శక్తి నీ మీద నీకు నీలోకి వచ్చి నేను నడిపిస్తూ ఆయన ఆత్మని నడిపిస్తూ ఉంటుంది ఎక్కడ పెడతా అక్కడ ఆత్మ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం అలాంటి ఆత్మీయమైన సేవా జీవితంలో మనం ఉండిపోవాలా దేనిష కూడా మనం భయపడొద్దు దేనిషో మనం దిగులు పడద్దు కాబట్టి శక్తి మించిన ప్రయాణం అంటే చూడండి అది ఎంతో ఆత్మీయమైన స్నేహాలు మనం చూస్తాం అక్కడ వాక్యాన్ని బోగిస్తాను చూడండి శక్తి మించిన ప్రయాణం ఏంటంటే శక్తివంతంగా నువ్వు మారడం ఒక తర్వాత నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోవాలా నువ్వు స్థాపించాలా ఏం స్థాపించాలా దేవుని రాజ్యాన్ని స్థాపించాలా పతిదీ ధృవీకరించాలా అంటే అది కరెక్ట్ కాదనేది ను పరిశీలించి దాన్ని దాన్ని కరెక్ట్ చేయాలా కాబట్టి నువ్వు నిరా తర్వాత నువ్వు భరించాలా నువ్వు పతిదాన్ని నువ్వు పరిష్కరించాలా ప్రతి సమస్యను ప్రతి విధమైన విధానాలను పరిష్కరించాలా చూడండి పతిది నువ్వు నిరూపించాలా ఏది సత్యం ఏది అబద్ధము అవన్నీ నువ్వు నిరూపించాలా పతిది నువ్వు కొనసాగించాలా ఆయన నువ్వు ప్రయాణం కొనసాగించాలా అనేకులు నీతో పాటు ప్రభులోకి తీసుకోబోవాలా పతిది నువ్వు అమర్చాలా అక్కడక్కడ చదివిపోయినావు క్రైస్తవ సంఘం చదివిపోయింది ఈ రోజు వాటన్నిటి నువ్వు అమర్చాల ఒక తోటికి తీసుకొని రావాలా వాటన్నిటి నువ్వు నిర్ధారించాలా వాటిని నువ్వు స్థాపించాలా సంఘాన్ని పైకి లేవనెత్తాలా ప్రభుకు వరకు నిలబెట్టాలా ఎన్నో విషయాలను ప్రయాణం అంటే చూడండి కాబట్టి పత్తిది మనకు అది కదిలించాలా దర్యాప్తు చేయాలంట మనం దర్యాప్తు అంటే అది పరిశీలించడం కరెక్ట్ గా ఉందా లేదని కాబట్టి పత్తిది ఒక ఫౌండర్ లాగా నువ్వు ఉండాలంట ఒక లీడర్ లాగా ఉండాలా స్టేట్కి చెప్పడం ఒక లీడర్ లాగా నువ్వు ఉండి దేవుని బిడ్డను నడిపించాలా నీకు లీడర్ ఎవరు ప్రవ్వే కదా పరిశురాత్మ ఆయన ఆత్మ నీళ్ళు ఉండి నడిపిస్తూ ఉంటాడు అంటే ఒక లీడరు మోసం నడిపించినా లేదా ఒక లీడర్ లాగా కరాబెట్టుకొని నడిపించినా లేదా ఇష్టాలు ప్రజలు ఐగుప్తి తీసే నడిపించలేదా ఇప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళు వాపసు ఐగుప్తులో ఉన్నారు ఇప్పుడు బబులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తిరిగి వాపసు అదే బాగుందండి ఇప్పుడు నువ్వు బబుల నుంచి తీసుకొని రావాలా మన బాధ్యత అదే మనకి శక్తికి మించిన ప్రయాణం అంటే ఆ ప్రయాణం పూర్వక మనం సిద్ధపడదాం ప్రవ్వే మనకు సాయకుడు ఆ ప్రయాణంలో మనం ఎట్లా బావాలా ఏ రీతి కూడా ప్రవ్వే నడిపిస్తాడు ప్రార్థన పూర్వకం మనం కనిపెడదాం వాక్య ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అలాంటి ప్రయాణం కొరకు మనం సిద్ధపడాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్వకు తండ్రి నీకు ఇస్తూ శ్రోతలు అర్చించుకోవడం ఆయన గొప్ప దేవా అయినా ఏసు ప్రభావా ఈ వాక్యందరూ మీరు మాతో మాట్లాడిన ప్రవా నన్ను బలపచ్చవాడి సమస్తం చేయగలను అవును ప్రవ్వా మీరు బలపచ్చిన వాళ్ళంతా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఆయన పాతిని బంధులు కానీ ప్రభక్తులు నైనా శిష్యులు ప్రవా ఎంతో మంది చేసినారు కానీ ఇచ్చరికల కూడా ప్రభావా ఓ ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం ఉందని మీరు మాకు జ్ఞాపనం చేసినారు అంత గొప్ప సేవ చేసిన ఏలే కూడా ఒక దశలో బలహీనమైపోయిన అయినా మీరు విడిచిపెట్టలేదు ప్రభావ మేము కూడా ఆ రీతి ఉన్నమేమో ప్రవా కాబట్టి మేము ఏళ్ళేలాగా ప్రవా మళ్ళీ తిరిగి బలపచ్చబడినైనా మా శక్తికి మించిన ప్రయాణం కొరకు మీ సిద్ధపడాలా మా బలతీల కన్నా మేము చెక్కబడి ఉంటే ప్రవా మా బలయంతల కన్నా పడిపోయి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని బలపచ్చండి ప్రభావాన మీకు మీకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి మా శక్తికి మించిన ప్రయాణం అయినా అనేకలు మీరు అనేక సంఘాలు మేము స్థాపించాలా మీ బిడ్డలంతా చదివిన వాళ్ళు నిలబెట్టాలా ప్రవా అన్నింటి మేము పరిశీలించాలా వాటన్నింటి పనికి లేవనెత్తాల ప్రవా ఎన్నో బారాలు మీరు మాకు అవన్నీ మీ మీ మహిమ కొరకు మేము చేయాలా ప్రభావా అది మాకు అసాధ్యం మీకు సమస్తం సాధ్యం కాబట్టి ఆ శక్తిని బాలాన్ని మాకు అనుగ్రీ నడిపించండి దేనిశ మేము భయపడకుండా చింతించుకున్న ప్రభావాసుక్రీస్త నామం నిమిత్తం ప్రవా రోషం అవసరాలకి మీకు కొరకు జీవించే పిల్లగా తయారు చేయండి ఏలిపాయా ప్రార్థన చేసిన ప్రభావ అగ్ని దిగింది పయనించినాయినా ఓ ప్రవాహోవై దేవుడు అని అక్కడ ఉన్న ప్రజలంతా తెలుసుకున్నారు ప్రభావా అంతకాలం బయల దేవతను ఆశ్రించారు వాళ్ళంతా ఒక్కసారిగా ప్రభావ మిమ్మల్ని స్వీకరించాలి మీరు నిజమైన దేవుడిని తెలుసుకున్నారు ప్రభావా ఆ రీతి కను మేము కూడా ప్రభావా అనేక చోట అనేక ప్రాంతాల్లో ఏసు క్రీస్తు రక్షణ ఉందని ఈ నామంతో ఈ లోకంలో ఏ నాముల రక్షణ లేదని మీరు నిరూపించాల ప్రభావి విశేషమైన అద్భుతాలు జరగాల అనేకులు మీతో ఆకర్షిపడాలా మీరే నిజమైన దేవుడిని ప్రభావ నిరూపించిన ఏలియా ఈ చిన్న మేము కూడా నిరూపించాల ప్రవా అలాంటి అభిషేకం ఆత్మని నడిపించి బలపచ్చండి మీరు ఆట తొలగింది ప్రభావం మీరు సిద్ధపడాలా అనేకు మేము ఆ రీతి మనల్ని నడిపించమని ఏ విపం గ్రూపుల్లో ప్రదర్శిస్తారు అందరి మీ ఆశ్రదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపండి గొప్ప దేవానికి వనాలు అర్పించుకున్నమైనా ఎస్ఐ జీవితం ఫలఫరితం చేయండి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ పత్తుకు ప్రభావ ప్రయాణకులు సిద్ధపడాల అయినా మీరు మమ్మల్ని సిద్ధపచ్చే గొప్ప దేవుడు ప్రభావ మీ కొత్త మేము కనిపెట్టుకున్నమైన మార్గం సారాలు చేసి మీ ఆత్మధర్మాలు నడిపించండి ప్రభావా గొప్ప రోషంగా పోషించాలంటే బిల్లలుగా మనం తయారు చేసి ఓ ప్రభావ గ్రూప్ లో బ్రదర్స్ అందరినీ ఆశ్రయించి మీ ఒక గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టం అయినా మీరు సిద్ధ త్వరగా ఉంది ప్రభావితపడాలి అనేకలు మీ సిద్ధపచ్చాలా అలాంటి సేవలు నడిపించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకొని మీరు ఆక్రమూలందరినీ సిద్ధపచ్చుకోమని ఆయన బ్రదర్స్ అందరినీ ఆశ్రయించండి చంద్రశేఖరం కూడా ముట్టండి ప్రభావ బలపించి నూతన అభిషేకం జ్ఞానం నింపి ప్రతి చోట మీకొక సాక్షిని పెట్టుకుని ఎస్ఐ అన్న కుటుంబాలని ఆశ్రయించి జీవించండి నాది అన్నములు అక్కడ అందరినీ ప్రవాసత్తులను నడిపించండి ప్రభు ఏబి గ్రూప్ లో బ్రదర్స్ కుటుంబాలు అందరినీ నడిపించండి మా కుటుంబాలు మీ సత్తులను తీసుకొని రావాలా ఆ భారం పడుకున్న సిగ్గు పడుకున్న ప్రభా మీ చెంత నడిపించాలా సేవలు మనందరూ నడిపించి మీరు మనందరూ సిద్ధపచ్చుకోమని త్వరలో పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగినది న్ని ప్రాల ప్రభావ ప్రభామంలోకి రచనలు వాళ్ళ పాపాలు చాలా ప్రభావం ప్రభావ సంపూర్ణంగా నాని మారుమే మీ తడ్డు తిరిగేలాగా మేము చేయాల ప్రభావం ప్రాణము ఆత్మ శరీరం సమర్పించుకుంటున్నాం సభ కాబట్టి కాబట్టి ఆయన మీరు ఎక్కడికి నడిపించండి నుంచి పత్రకారంగా మీరే సహాయపడండి ప్రభావం నడిపించండి మీకు కాయస్కరమైంది నాలో ఏమైనా ఉంటే ఈ వాక్యం ద్వారా అయినా మీరు నన్ను శుద్ధీకరించండి ఆయన మేము ప్రభానైనా కేవలం నీ కొలకే మేము ముందుకు సాగిపోవాలా ప్రభా కాబట్టి ప్రభా ఏలియా గురించి కూడా మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టి ప్రభా నాయనా ప్రభా నేను కూడా నాయనా హరితిగా ప్రభా ఈ లోకంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము వెదజల్లాలా ప్రభా అయినా అనేకులను ప్రభా నీ తట్టు తిప్పాలా ప్రభా నైనా అనేకులని మీరు అక్కడికు సిద్ధపరచాలా ప్రభా ప్రతి ఒక్కరిని పెండ్లి కుమార్తెలాగా మేము అలంకరించాలా ప్రభా ఆయన ఈ రోజు అందరూ ప్రభా నయన పాడైపోయిన స్థలాల్లాగానే ఉన్నారు ప్రభ కటిక చీకటి కమ్ముకున్న జనుల్లాగా ఉన్నారు ప్రభా నైనా కాబట్టి అవన్నీ వెలిగింపబడాలా ప్రభ నాయన వైభవంగా నాయన ఉండాలా ప్రభ కాబట్టి ఆ రీతిగా మేము వెలిగించాలా ప్రభ ఆ రీతిగా మేము వెలిగించాలంటే మీరు మమ్మల్ని సంపూర్ణంగా ప్రభ మీ శక్తితో బలంతో మమ్మల్ని వెలిగిస్తే మీ వాక్యంలో మమ్మల్ని వెలిగిస్తే మేము వాళ్ళకి నాయన వెలిగించగలం ప్రభ అక్కడున్న చీకటిని పారద్రోలగలం ప్రభ మీరే సహాయపడండి మీరే నడిపించండి ఎక్కడ విధేత అవిశ్వాసం గనపరచకుండా నేను మేము ధైర్యంగా ముందుకు సాగిపోవాలా ఎందుకంటే ఈ లోకంలో ప్రభ రకరకమైన మనుషులు విధానాలు పద్ధతులు కులాలు జాతులు నైనా రకరకాల ఆచారాలు కట్టుబాట్లు నైనా లోకమంతా ఉన్నారు ప్రభ కేవలం క్రైస్తవ మతంలోనే రకరకాల ఉన్నాయి రకరకాల సంఘాలు పెట్టుకొని ఎవరికి తగినట్లు వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రభ ఇష్టానుసారంగా ప్రభ నాయన వాళ్ళ జ్ఞానం ప్రకారంగా నడుచుకొని ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ బుద్ధి లేని తయారైపోయినారు ప్రభా కాబట్టి వాళ్ళందరికీ మేము ధైర్యంగా బుద్ధి చెప్పాలా ప్రభా నీ వాక్యమే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తుంది ప్రభా కాబట్టి ఆ రీతిగా మీరు మార్చండి నాయన కాబట్టి క్రైస్తవ సంఘాలన్నీ నాయన ఈరోజు కటిక చీకటే కమ్మి ఉంది కాబట్టి వాటికి అంతం రాబోతుంది వాటికి శ్రమలు రాబోతున్నాయి కాబట్టి ఆయన ఆ శ్రమల నుంచి ఆ కటిక చీకటి నుండి ప్రభ ఆ క్రైస్తవులందరికీ ఆ సంఘాలన్నిటికీ ఎవరైతే ఈ లోకంగా ఉండి నాయన నులివెచ్చని జీవితం జీవిస్తున్న వాళ్ళందరికీ వేషధారణగా నాయన ఉన్న వాళ్ళందరికీ ప్రభా నాయన ఈ వాక్యాలు మేము ప్రకటించాలా ప్రభా ఎందుకంటే నీ వాక్యమే మాకు జ్ఞానం ఇస్తుంది నీ వాక్యమే మాకు విశ్వాసం ఇస్తుంది బుద్ధి లేనిలాగా నీ వాక్యమే బుద్ధి చెప్తుంది ఆయన సమస్తము నీ వాక్యమే చేస్తుంది ఎందుకంటే ఆ వాక్యము మీరే ప్రభ కాబట్టి మేము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీరు మాతో మాట్లాడతారు ప్రభా విశ్వాసంలో పడిపోయి ఉంటే విశ్వాసాన్ని ఆయన నీ ఆయన నీ పడిపోయి ఉంటే సత్యంలోకి నడిపిస్తారు బుద్ధి లేని వాళ్ళలాగా నడు ఉంటే మీరు బుద్ధి చెప్తారు ప్రభా మేము ఏ స్థితిలో ఉంటే మీరు ఆ స్థితిలో ఉండి మీరు మాట్లాడే దేవుడు ప్రభ కాబట్టి మేము ఎక్కడికి వెళితే ప్రభా అక్కడ వాళ్ళ స్థితి ఏందో ఆ స్థితికి తగ్గట్టు మేము మాట్లాడాలా వాళ్ళ స్థితులు నాయన వాళ్ళ లోపాలు వాళ్ళ బలహీనతలు వాళ్ళ విదానాలు వాళ్ళు ఏదైతే ఏర్పరచుకున్నారో ప్రతిదీ ప్రభ మేము చూపించాలా ప్రభ ఆయన ఏ మొహమాట పడకుండా ఏ మాత్రం ప్రభా తండ్రి లేకుండా ఎందుకంటే అలా చెప్పకపోతే ఖచ్చితంగా నాయన ఆ శ్రమంలో వాళ్ళు నరకంలోకే పోతారు వాళ్ళు మరణంలోకే పోతారని మీరు ప్రకటన గ్రంథంలో చూపించినారు కాబట్టి కఠినమైన కష్టమైన అది వాళ్ళ పట్ల ప్రేమగా ఉంది కాబట్టి మేము కఠినంగా వాక్యం చెప్పాలా ఆ రీతికైనా వాళ్ళని తట్టు తిప్పాలా కాబట్టి మీరేం మీ కృప అనుగ్రహించండి మీ జ్ఞానం అనుగ్రహించండి అలాంటి అభిషేకము పరిశుద్ధాత్మ నడిపింపుతోనే మేము ముందుకు పోవాలా కానీ మాకేం మాత్రం మా స్వబుద్ధిని కానీ మా సొంత జ్ఞానం కానీ ఈ లోకస్తుల్లాగా ఆలోచించకుండా క్రీస్తులాగా మేము ఆలోచించుకొని ముందుకు పోవాలా అలాంటి మనస్సు ఆలోచనలు తలంపులు హృదయము వాక్శక్తి సమస్తం అది మీలోనే ఉన్నాయి ప్రభా కాబట్టి మేము మిమ్మల్ని సంపూర్ణంగా ధరించుకొని మేము ముందుకు పోవాలా ప్రభ ఆ రీతిగా ప్రభా నాయన మీరు మమ్మల్ని నడిపించి మీ కృపలో భద్రపరచుకోమని నాయన సంఘాలను హెచ్చరించాలా ప్రభా నాయన కాబట్టి ఆ ప్రయాసం ఉంది ప్రభ నాయన ఆ ప్రయాసం కొరకు ముందుకు పోయేలాగా మీరే మా మార్గము త్రోవను సరళం చేయండి ప్రభ ఎన్ని నాయన ఏరుకోగోడలాగా అడ్డొచ్చినా వాటి అన్నిటినీ బదలగొట్టుకునే పోవాలా ఎన్ని చీకటి శక్తులు ఉన్నా కానీ ఆ చెరసలను కూడా బద్దల కొట్టాలా ప్రభ అది కేవలం మీ సహాయంతోనే ప్రభ మీ నడిపింపుతోనే మీ చిత్తం అయితే జరుగుతాయి ప్రభా కాబట్టి ప్రభా మీ చిత్త మా జీవితాలను మార్చిన ఆయన మీ చిత్త ప్రకారం అది మేము ఈ లోకంలో జరిగేలాగున మీ చిత్త ప్రకారంగా ముందుకు పోయి సాగేలాగున మీ చిత్త వాక్యం ప్రకటించేలాగున ప్రతిదీ ప్రభ అక్కడికి ఈ లోకంలో మేము మా కుటుంబంలో కానీ ప్రతి విషయంలో ప్రభ సమస్త విషయం అన్నిట్లో నీ చిత్త మా జీవితంలో నజరేడైన ఏసు క్రీస్తు నామంలో నా జీవితంలో నెరవేరును గాక ఆ రీతిగా మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పక్షుద వగ తండ్రి మీకు వందాలే సయా స్థుతి స్థుతి గణిత మహిమ పాత్రడు వగ మా ప్రభా మీకే వదనాలైనా యువత కాలం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ మధ్యాహ్న కాలంన మీతో పాటు సాహస కడుపులాగా మిర్చి ఒక అవకాశం పడి వందాలైనా ప్రభావ మేము ఉంటుంది బహుభయంకరమైన కాలం ప్రభావ ఎక్కడ చూసిన అలజడి కన్ఫ్యూజన్ ఎవరికి ఏమీ అర్థం కాని సితుంది ప్రభా ప్రతి స్థితిలో అదిరి తిరిగిన ప్రభావ కన్ఫ్యూజన్ కాబట్టి ఇది ఖచ్చితంగా బగులోను కాలం గ్రహిస్తున్నాం అంటే అలజడి అనేక పర్యాలు మీరు మాత్రం మాట్లాడారు ప్రభా గవర్నమెంట్ లో అలజడి పాలిటిక్స్ లో అలెజడి ప్రభా బిజినెస్ లో అలర్జెడి మెడికల్ సిస్టమ్ లో అలజడి ప్రభా హెల్త్ కేర్ లో అలజడి ఎక్కడ చూసిన ప్రభావ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ప్రభా కానీ ప్రభా మీలో మాకు తేటగా అవగాహన ఇతన్ని అది మీరు ఇచ్చిన తరం కాబట్టి నేను ఏ రీతిగా మేము జీవించాలని మరోసారి మాకు మార్గం చూపించండి మేము ముందుకు వెళ్తాం ప్రభా మేము కేవలం ప్రార్థించే వాళ్ళమే కాదు తను మళ్ళీ విశ్వాసంలో ముందుకు పోతాం ప్రభా మీరే తిరిమల్ని మా ఆలోచన దయచేసి నడిపించమని మా ప్రార్థనలు కోరున్న వారందరి గురించి మేము ప్రార్థిస్తుండే వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారు అక్కర్లు కొరతలు తీర్చండి వారిందరినీ సత్యంగా కనిపించండి సత్యాన్ని ప్రకటించి గొప్ప తయారు చేయండి వారి శరీరాలను స్వస్థపరచండి సంతానం లేని వారికి అంతనం చేయించండి ఆర్థికంగా ఉద్యోగాలను గ్రహించండి గృహ గృహాలను గ్రహించండి మ్యారేజెస్ సెటిల్ చేయండి ప్రభావం ఆటకపరచేతి చీకటి దురాత్మక శక్తినిస్తానం గర్తిస్తున్నా బిడ్చిపెట్టి వెళ్ళిపోండి కుటుంబాలు ఉండడానికి వీలు లేదు మీ మై మార్గంగా మనందరినీ పెట్టుకొని మీరు రాక వలస పరచుకోవాలి ఏ సుక్రీస్తు పరిశుధన అమనా ప్రార్థిస్తున్నాం మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తోడేండి అని కాక ఆ మేన్ ఆ మేన్ అందరికి